నమ్మకం ఏంటంటే ప్రేమించి మీ కనా సంకల్పం పెట్టి దేవ జ్ఞాపకం తీసుకొని మరియు దినీకొలకి రాసింది నమ్మకం ఏంటంటే అలా నమ్మకం ఏంటంటే నేర్చుకోవడానికి నమ్మకం ఏంటంటే మరికొత్తండిగా జ్ఞాపకం చేసుకుంటే ద్వారా మీరు మాకు ఏదైతే అతి విషయాలను మీరు సమయం అంతా మీకు చెప్తూ దేవ సమస్య ఆరోపిస్తూ మా సమయాన్ని మీకు ఆశారు This is it for customer number, that's my way to come. I'm 10 days. Amen. Amen. Amen. Am I a follower of the cross? A follower of the land? And shall I fear to own God? All blessed to be to me In the name, the precious name of him who died for me to be saved in the cosmos what is my cross to die must i be carried to the sky of glory beyond to peace to go into the sky I Hello. fail to bloody see, in the name, the precious name, of him who died for me. Through cross I'll win the promise crown, my crown is my being. Or there's no force for me to fail, much I know, stand of love. she shrain maula panse pe it well helps me on to god in the name in the presence of him who died for me to pray solve in the konatra what a mantra teri singi mai fai tayut rain increase my courage lord give me the undying bhakti to put by thy grace in the name that blesses me open to thy for me i bring my mind to amukram call my glory thank you చక్కనే సమయాన్ని బట్టి దేవుడు ఇచ్చిన చక్కని అవకాశాలు పెట్టి దేవుడికి మేము కలుగు సమయంలో ఇరవై ఏడవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు ఒకసారి ఆలోచన చేస్తే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థనకి జవాబు రావట్లేదు ఎందుకు జవాబు రావట్లేదు ఏమిటి అని చెప్పేసి అని ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటారు కొన్నిసార్లు దేవుల్ని జవాబు ఇవ్వట్లేదు అని నిందించే పరిస్థితిలో ఉంటారు కానీ ఎందుకు జవాబు రావట్లేదు అసలు దానికి కారణమేమిటి అనే విషయాలు మాత్రం వారి ఆలోచనకి తీసుకురారు దాని గురించి పెద్దగా ఆలోచించి ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనలు దేవుని సందికి వెళుతున్నాయా లేదా ఒకవేళ ప్రార్థన దేవుని సందికి వెళితే ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆన్సర్ రాలేదు అంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధి వరకు వెళ్ళడం లేదు అనేటువంటి ఆ ఆలోచన సహజంగా ఎక్కువ మంది చేయలేదు అలా ఆలోచన చేయగలిగితే మాత్రం మన జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి ఆ మార్పులను బట్టి దేవుడు తన కార్యం చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాడు అనేటువంటిది నా బాధ నా భావన అసలు ఎందుకు బైబిల్ నుంచి ఆలోచన ఎందుకు మన ప్రార్థనకి సమాధానము రావటం లేదు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ చేస్తున్నది పొందుకోలేకపోతున్నాం చాలా ప్రార్థనలు చేస్తున్నాం కొద్ది వాటికి మాత్రమే సమాధానం పొందుకున్నాం కొద్ది కొద్ది మంది మాత్రమే సమాధానం పొందుకుంటున్నారు జవాబు పొందుకుంటున్నారు ఎక్కువ మంది పొందుకోలేకపోతున్నారు సో కారణాలు ఏమిటి అనే వివర వివరాల్లోకి వెళితే యోగులు అందమూరి ఇరవై ఏడు అధ్యాయంలో ఈ విధంగా ఉందండి వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాది మొర వినునా వాడు సర్వశక్తిని ఎందు ఆనందించునా వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయునా అనే ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడు దేవుడు సమాధానము ఎందుకు ఇవ్వడు ఎప్పుడు ఇవ్వడు అనంటే వాడికి చాలా మంది వారి జీవితాల్లో బాధ కలిగినప్పుడు మాత్రమే దేవుడికి ప్రార్థన చేస్తారండి అంటే అప్పుడప్పుడు క్షమించండి అప్పుడు ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వడంట దేవుడు జవాబు ఇవ్వడంటే ఎందుకనంటే వీళ్ళు బాధ కలిగినప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మందిరము సంఘము సహవాసము ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ గుర్తు వస్తాయి అలాంటివి ఏమి లేవనుకోండి గుర్తురాదు వాళ్ళ రొటీన్ లైఫ్ లో దేవుడు వారు జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ వ్యాపారాలు వ్యామోహాలు వ్యవహారాలు వ్యవసాయాలు ఇవే వారి మధులు ఎప్పుడు నిండుకొని ఉంటూ ఉంటాయన్నమాట నిండుకొని ఉండు ఉంటాయి అందుకనే పాట ఒకటి ఉండింది అర్థంంది అంటే కష్టం వచ్చిన్నప్పుడే కాదు ప్రార్థన నీకు నష్టమొచ్చిన్నప్పుడే కాదు ప్రార్థన అని చెప్పేసి ఒక ఆయన చక్కగా పాడాడు ఆ విషయాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు ప్రార్థన చెయ్యాలి ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడు చేయకూడదు అనేటువంటి ఆ పాటను చక్కగా తెలియజేస్తూ వచ్చాడు వారు ఆర్ధన దేవుడు ఆలకించట్లేదంటే వారి కష్టం వచ్చినప్పుడే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నానండి ఆ ఒక చర్చ్లో ఒక విధవరాలు ఉంది భర్త చచ్చిపోయాడు ఇద్దరు పిల్లలు ఆమె ఎంతో భక్తిగాను చాలా ప్రార్థనా ఉండేది సంఘంలో అలాగూ సాగుతూ ఉన్నప్పుడు సంఘము సంఘ పెద్దలు సేవకుడు అందరూ కలిసి పాపం ఈ సహోదరి ఇంత కష్టపడుతుంది పాపం ఎవరు లేరు ఎదోరాలు మనం కేవలం ఉట్టి ప్రార్థన చేసేవారుగా మాత్రమే కాదు ఆమెకి ఏదన్నా గురించి ఏదన్నా ఆలోచన చేసి మనము సంఘం తరఫు నుంచి ఏమన్నా చేస్తే బాగుంటది ఇంతమంది ఉన్నాము మనం ఆ కుటుంబాలుగా హ్యాపీగా ఉన్నాం మరి విధోరాలు పరిస్థితే ఆమెకు ఉంది ఆమెకు పోషణ కూడా కష్టమైపోతుంది అని చెప్పేసని ఆమె గురించి వాళ్ళు ఆలోచన చేశారు ఆలోచన చేసేటట్లుగా ఆమె ప్రవర్తన విధానం ఉంది అనమాట అలా ఉంది పొద్దున్నే చక్కగా ఆమె ఆ అందరికన్నా ముందు వచ్చేసి మందురం అంతా శుభ్రంగా చేసేసి పట్టాలు వేసేసి తాగడానికి నీళ్లు పెట్టి ఆమె కూర్చొని ప్రార్థన చేయటము ప్రతి రోజు వచ్చి దేవుడు మందులో కూర్చొని ఆ సంఘం కొరకు సేవకుల కొరకు ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ఎక్కువసేపు ప్రార్థనలు చేయటము మళ్ళీ వారు ప్రార్థనలు తప్పకుండా రావటము ఉపవాస దినాల సమయంలో ఎక్కువగా ఉపవాసాలు ఉండి తమ హస్తాన్ని బట్టి అలా ఉపవాసాలు ఉండటం ఇట్లాంటివన్నీ చేస్తా ఉంది ఆమె ఆ అంత నమ్మకంగా అందరికన్నా ప్రతి ఆదివారం అందరికన్నా ముందు ఆమె అన్ని పనిచేసి చక్కబెట్టి చేస్తా ఉంటే ఇవన్నీ చూసేటువంటి వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి సంఘము సేవకుడు ఆ ఇన్ని చేస్తున్నప్పటికీ తన కుటుంబంలో పోషణ లేక తన బిడ్డల్ని చదువుచ్చుకోలేక తను పిల్లలకి పోషించుకోవడానికి ఇబ్బంది అయిపోయి ఉండడానికి ఏదో చిన్న పాకులో ఉంటూ ఇబ్బంది పడుతుంటే అవన్నీ పాపం చూసి ఎదురాలు పాపం పేదరాలు కదా ఏమన్నా చేద్దామని అప్పుడు ఆలోచన చేసి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచన చేసి మొత్తానికి ఒక డెసిషన్ తీసుకున్నారు ఒక ఆ బర్రెను గేదెను దాన్ని మంచి పాలు ఇచ్చేదాన్ని అనుకునిచ్చా డబ్బులు ఇస్తే తినేస్తుంది అయిపోతాయి అట్లా కాదు దానికి డైలీ రొటీన్ అంటే దాన్ని జీవనానికి ఉపయోగపడే డైలీ ఇన్కమ్ ఉండేటువంటి బాగుంటది కదా అని ఆలోచన చేసి మంచి ఆ గేదెను కొనిచ్చారు చక్కగా పాలు పిండుకుంటుంది దాన్ని మేపుకుంటుంది అలాగే అమ్ముకుంటుంది హ్యాపీగా బతుకుతుంది కొంచెం లైఫ్ లో మెరుగుదల అనేది ప్రారంభమైంది అభివృద్ధి అనేది ఇక అది చూసి నెమ్మదిగా ఒకటలా రెండు అయింది రెండల్లా మూడైని నాలుగైని అట్లా పదైని ఇక ఏమే రోజు రోజుకి ఏమిటంటే తన వ్యాపారము పెరిగిపోయింది తను బరలు పెరిగింది పాలు పెరిగింది వ్యాపారం పెరిగింది డబ్బులు కూడా బాగా వస్తున్నాయి ఇక ఏమే డైలీ వచ్చి ప్రార్థన చేసుకునేది డైలీ రావట్లేదు కొద్ది రోజులు అయిన తర్వాత ఆ తర్వాత ఆదివారం ప్రార్థనకి మధ్యలో వారం జరిగే ప్రార్థనకి వచ్చేది అది మానే ఆ తర్వాత తను ఆదివారం పూట పొద్దున్నీ అన్ని సామానాన్ని సద్ది ఉడిచి మందిరాలు శుభ్రం చేసి ప్రార్థన చేస్తూ ఉండే సదుపాటు ప్రార్థన చేస్తూ ఉన్నారు అది కూడా చేయట్లా ఇక ఇక నెమ్మది నెమ్మది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ప్రార్థన కూడా ఆదివారం రావటం కష్టమైపోతుంది ఆమె ఓసారేమో ప్రార్థన ప్రారంభటానికి తర్వాత చేసి పాటలు పడేటానికి తర్వాత వాక్యం చేపెట్టడానికి లాస్ట్ లో ఆదివారము ఆశీర్వాదం వాక్కులంతా అయిపోయి ఆశీర్వాదం ప్రార్థన చేసేటానికి వెళ్ళడం ఆ తర్వాత ఒక్కోసారి ప్రార్థనకే రాకుండా మానేయటం ఇట్లాంటివి అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు పాపనికి రాలేదు ఏంటి చెల్లెమ్మ అని చెప్పేసి అని పాస్టర్ గారు సంగ కలిసి వెళ్ళి ఆమెను పరామర్శించడం పాపం ఏ పరిస్థితిలో ఉందో అని చెప్పేసి అని వెళ్తే పాస్టర్ గారికి సంగ పెద్దకి వాళ్ళు ఆమె ఉన్ననాలు మనస్ఫూర్తిగా ఉన్ననాలు చెప్పి రెండయ్యాన్ని కుర్చి వేసి కూర్చోబెట్టి కొంచెం మంచినీళ్ళు ఇచ్చే సమయం కూడా లేకుండా అయిపోయింది ఆమె వస్తున్నారు పాలు పోస్తుంది బాబు మీకంత అర లెటర్ డబ్బులు ఇటీవ మీకంత రెండు లెటర్ రెండు లెటర్ తీసుకో అట్లాగ బిజీ అయిపోయింది పాలు పెట్టిన డబ్బులు తీసుకోవటం వీటిలోనే ఉండిపోయింది జనం వెయిట్ చేస్తున్నారు కానీ పాస్టర్ గారు వచ్చి వాళ్ళ ఇంటికి ముందు బైబుల్ పెట్టుకొని నిలబడుకుని ఆయనకి మనస్ఫూర్తి ఉన్నవాళ్ళని చెప్పి కూర్చోపెట్టే పరిస్థితి లేదు కొంచెం సేపు నిలబెట్టిన తర్వాత వచ్చి చూసి అమ్మా ఏంటమ్మా పరిస్థితి ఎలా ఉందమ్మా అన్న అన్నగారు చూస్తున్నారు అయ్యగారు అసలు ఖాళీ లేదు అయ్యగారు చాలా ఇది అయిపోతుంది ఒక్కడైనా అయిపోయాను పని అంతా అయిపోతుంది పొద్దున్న లేవటం గుండకాడ పాలు పిల్లలుకోవటం మ్యాథ్ తెచ్చుకోవటం ఏ సరిపోతుందండి అని చెప్పేసి అది బిజీ అయిపోయిందండి బిజీ అయిపోయానండి అని చెప్పేసి కాకపోతే అప్పుడు అప్పుడు పిల్లలు పంపించి కానుకలు మాత్రం పంపిస్తుంది డబ్బులు మాత్రం పంపిస్తుంది కానీ ఆ ప్రజెన్స్ మాత్రం లేకుండా అయిపోయింది సరే ఇప్పుడు సరే అమ్మా మరి వీలు చూసుకుని దేవుడికి ప్రధానత ఇవ్వాలి మాకు అప్పుడు ఎట్లు ఉండేదావు అమ్మా ఇప్పుడు ఎట్లా ఏంటమ్మా అని చెప్పాను భాస్కర్ గారు లోపల బాధపడుతున్నాడు ఓహో ఒకప్పుడు ఏమీ లేదు కాబట్టి మందురానికి వచ్చింది ఏమో మనము సహాయం చేసి తప్పు చేసామా ఏంటి అని అనిపించి ఆయన బాధపడ్డాం ఆ తర్వాత సరే మరి ప్రార్థన చేద్దాం తల్లి అని చెప్పేసి అన్నప్పుడు చక్కగా అన్నగా మంచి చిక్కటి పాలు నీళ్లు పాలు బరి పాలు చక్కగా కాసుకొచ్చి వాళ్ళకి చెరువు గ్లాసులు ఇచ్చింది చక్కగా ప్రార్థన అయ్యగారు నాకు ఆటంకాలు తొలగిపోయి మందుగానికి రావాలని ప్రార్థన చేయండి అయ్యారు దేవుడికి బాధ కలుగుతున్నాను గారు అని చెప్పేసి అండి సరేనమ్మా అని ఆయన ప్రార్థన చేశారు ప్రభుకి ఉన్నట్టు ప్రతి ఆటంకం నీ సన్నిధికి రావడానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగించి వే ప్రభా అని పాసారు ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అంటాడు నా సేవకుని మాటను రూఢిపరుస్తాను చెప్తున్నాడు బైబుల్లో ఆ సేవకుడు ప్రార్థన నిశ్చయముగా ఆలోచించి సమాధానం ఇచ్చే దేవుడు గొప్ప దేవుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఒక బరి చచ్చిపోయింది పది గేళ్ళు ఇచ్చే బరి చచ్చిపోయిందండి ఆ తర్వాత ఇక విత్ వన్ వీక్ లో దాదాపుగా పది మంచి పెద్ద బర్రెల్లో ఎనిమిది బర్రెలు తెచ్చిపోయినాయి రెండే మిగిలి అటు ఉన్నాయనమాట ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ రెండు కూడా నేమో చూడివి వాటి పాలు ఇచ్చేదానికి లేదు ఇప్పుడు ఇన్కమ్ ఏమి లేదు ఓన్లీ అవుట్ బోయింగ్ ఖర్చు మాత్రం వాటికి నేపాలా గడ్డి పెట్టాలా చెయ్యాలా డబ్బు సంపాదించుకోవడానికి ఏం అవకాశం అలాంటి పరిస్థితుల్లో ఈమె ఇప్పుడు ఈ గ్యావర్ ఎప్పుడైతే చచ్చిపోయి ఇదైపోయినాయో అప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి మందులలో పడి పాషా దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి అయ్యా అయ్యా నా బరుగు అయ్యా అయ్యా ఇరవై వేల ముప్పై వేలు అని చెప్పేసి ఆమె ఏడుస్తూ మొరబెడతా ఉంది ఇప్పుడు దేవుని చంద్రుడు దేవాలయం క్షమించిన ఆయన నా ప్రార్థన ఆలగించ అని చెప్పేసి ఆయన మొర్ర పెడుతుంది నాకు అనిపించింది ఈ వాక్యం చదివినప్పుడు ఆ సన్నివేశం జ్ఞాపకానికి వచ్చింది అంటే తనకి బాధ కలిగింది కాబట్టి బరిలు చచ్చిపోయింది కాబట్టి నష్టము కలిగింది కాబట్టి ఇబ్బంది కలిగింది కాబట్టి వచ్చి దేవుని సందులో పడి అప్పుడు ఏడుస్తుంది పెడుతుంది కగ్గోలు పెడతా ఉంది కన్నీరు మున్నీరు దేవుని చంద్రులు ప్రార్థన చేస్తా విలపించి అలాంటప్పుడు వాళ్ళ ఆమె ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ఆలకిస్తాడా అనేది పెద్ద సమస్య పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది నేనంటాను తనకి బాధ కలిగినప్పుడు వచ్చి చేసే ప్రార్థన మాత్రం దేవుడు ఆలోకించేవాడు కాదు అందుకనే భక్తుడు రాస్తున్నాడు దేవుడు వారి మర విన్నునా వారు సర్వశక్తుని ఎందు ఆనందించినా అంటే దేవుడు వారికి సమాధానం ఇస్తాడా సమాధానం ఇచ్చినప్పుడు దేవుడు అంటే వాళ్ళకి అంటే ఇచ్చిన సమాధానాన్ని బట్టి వారి జీవితంలో నేను పొందుకోగలుగుతారా వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు వాళ్ళు ఆనందిస్తారా దేవుడు ఆలోచన చేస్తే ఖచ్చితంగా నేను చెప్పే చెప్పగలను అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన దేవుడు అంగీకరించింది వాళ్ళ అవసరాల కోసం వాడుకునేటువంటి వాళ్ళకే దేవుడు మన అవసరాల కోసం ఉపయోగపడేటువంటి ఏటిఎం కార్డు లాంటి వాడు మన అవసరాలు మాత్రమే అయితే కాదు ఆయన మహిమ కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన కోరుకున్నట్టుగా మనం జీవిస్తున్నప్పుడు మన ప్రార్థనలు నిశ్చయంగా ఆయన ఆలకిస్తాడు అంగీకరిస్తాడు దానికి కావలసిన జవాబు ఇస్తాడు మనల్ని మన్నించి ఆయన మహిమ కొరకు ఆయన బ్రతికించే గొప్ప దేవుడు అయినాడు ఆయన ఎట్లా ఆమె వెళ్ళింది ఆమె ప్రార్థన చేస్తుంది ఇలాగ చాలా మంది ఈ రోజుల్లో ప్రార్థన చేసేవారు ఒకవేళ మనము అలాగే మనము మన అవసరాల కొరకు మన పరిస్థితులను బట్టి మనము దేవుని సందులో ప్రార్థన చేసి ఒకవేళ అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే గనక దయచేసి దాన్ని మార్చుకోగలిగితే ధ్వన్యులము లేకపోతే గనక మన ప్రార్థనలకి దేవుని సందులో సమాధానం దొరుకుతుంది మాత్రమే మిగిలిపోతుంది అనేది నా భావన ఏదో ఆశపడి దేవుని సందుకు వస్తారు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన దేవుడు సమాధానము యువడు ఖచ్చితంగా యువడు రెగ్యులర్ గా ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఆయనతో మాట్లాడుతూ ఉంటే వారికి ఇమీడియట్ గా దేవుడు సమాధానం ఇచ్చేవాడు వాళ్ళ జీవితంలో కూడా కొన్నిసారి వారి పరీక్షించడానికి ఆలోచన చేయవచ్చు అది వేరే సంగతి అలాగే యోగు గ్రంథంలో పద్నాలుగు ఇరవైలో ఉంది నీవు సహాయములకు వచ్చిన వారి ఎందుకంట వారికట్ట వారికి ముఖ వికారము కలగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు అనంటది వారిని వెళ్ళగొట్టుచున్నావు అనంటది వాళ్ళకి ముఖ వికారము చేసి వెళ్ళగొట్టుచున్నావు అనే మాట నాకు చాలా బాధను ఇది అనిపించింది అప్పుడు నేను అనుభవించిన నా గత స్థితి నాకు జ్ఞాపకానికి వచ్చిందండి నీవు సహాయం కొరకు నీ సన్నిధికి వచ్చినటువంటి వారిని అట ముఖ వికారం కలగజేసి వారిని వెళ్లగొడతావు అనే మాట సో కొంతమంది ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు గ్రామాల్లో లేక టౌన్ లో కానీ కానివ్వండి ఫంక్షన్ కాకుండా బయట ఆ కొంతమంది భోజనం ఆఫీషియల్ గా ఆ ఇన్విటేషన్ ఉన్న వాళ్ళేమో లోపలికి కూర్చొని తింటారు ఇన్విటేషన్ లేని వారు పాత్రను తీసుకొని వచ్చి బయట నిలబడయ్యా అన్న ఏమైనా పెట్టండి అయ్యా ఏమన్నా పెట్టండి అని చెప్పేసి అడ్రా ఆ పక్క నుంచండి ఆ పక్క నుంచి అని చెప్పేసి పక్కన నిలబెడతారు వాడు నుంచో నుంచో కాల్ని పెట్టి వాళ్ళు నెమ్మదిగా ఎవడు బొచ్చి వాడు ఎవడు పాత్ర వాడు పట్టుకొని ప్లేట్ పట్టుకొని వాళ్ళు లైన్ గా కూర్చుంటారు కూర్చుంటారు ఇంకా ఇక ఆగిపోయినా పెడదామన్నట్టుగా వీలు అంటారు చూస్తే అందరూ అయిన తర్వాత తెలవబోడిన వారికే భోజనం చాలేదనుకోండి ప్లాస్ట్లో ఏమి మిగలలేదు అనుకోండి వారికి అరే ఏం లేదురా అంత అయిపోయిందా పండి పండి పండి అని చెప్పేసి వాళ్ళని పంపి వాళ్ళు అక్కడికి పాత్ర తీసుకొని ఫంక్షన్ కానీ చాలా సంతోషంగా నవ్వుతూ చాలా హ్యాపీగా వస్తారు ఏమైనా దొరుకుతుంది కదా ఇక్కడ ఫంక్షన్ కదా అని చివరికి వాళ్ళకి ఏమీ లేదు అంతా అయిపోయింది పిలిబడిన వాళ్ళకే పిలిచిన వాళ్ళకే సరిపోలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఏమి దొరకనప్పుడు వాళ్ళ ఖాళీ పాత్ర తీసుకొని నిరుత్సాహంతో ఏడు ముఖం పెట్టుకుని దిగాలుగా వారు అక్కడి వెళ్ళిపోతా ఉంటారు ఆ సన్నివేశం జ్ఞాపకం వచ్చింది అది చాలా బాధకరమైంది నేను కూడా అలా వెళ్ళిపోయిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి దేవుని సన్నిధిలో మనం రెగ్యులర్ గా దేవునికి టచ్ లో ఉండకుండా ప్రార్థించకుండా ఆయన కోరుకున్నట్టు జీవించకుండా అలా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో కూడా అదే విధంగా మనల్ని ముఖ వికారము కలగజేసి మనల్ని ఆయన సన్నిధి నుంచి వెళ్ళగొట్టేవాడై ఉన్నాడు దేవుడి నుంచి మనం ఏమి పొందుకోలేము అన్నది మాత్రము హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వాస్తవము అనేది నా భావన నా జీవిత అనుభవం ఈ వాక్కిపు వెలుగులో నా ప్రిమీలు నెంబర్ వన్ రెండు మరొక విషయం నెంబర్ టూ వచ్చేసి మరొక విషయం కీర్తన అరవై ఆరు ఉంటది దేవుడు మన ప్రార్థనకి ఎందుకు సమాధానం ఇవడు అంటే హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు అనంటుంది దేవుడు ఎందుకు సమాధానం ఎవడు అని మన హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే అంటే పాపము చేయక్కర్లేదంటండి మనము మనం పాపమును ఏమాత్రం చేయక్కర్లేదంట పాపము చెయ్యాలి లేకపోతే పాపము చేసేవాడికి మనం ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఆలోచన మన హృదయంలో ఉంటే దానిని అంగీకరించినప్పటికీ అది పాపముగానే పరిగణించబడుతుంది పాపముగానే పరిగణించబడుతుంది అలాగా పాపము పరిగణించబడినటువంటి వారి జీవితంలోట దేవుడు వారు చేసే ప్రార్థనలు అంగీకరించడట అంగీకరించడట అలాంటి వారు ఎందుకు నాకు నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఏ పాపము చేయి వీళ్ళు అనుకుంటారు నేను సపోర్ట్ చేశాను లేకుంటే నేను పాప నా హృదయంలో లక్ష్యం చేశాను అన్నది మాత్రం ఆలోచించకుండా నేను ఏ పాపము చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు దొంగతనం చేయలేదు నర్హస్తి చేయలేదని ఈ లిస్టులు మాత్రం చూసుకుంటారు కానీ వారి జీవితంలో వారు లక్ష్యము చేసినటువంటి పాపములు మాత్రం వారి హృదయంలో ఏమాత్రం కూడా ఆలోచించడం వారి మతిష్కములో ఉండదు అని కాబట్టి వాళ్ళు తమంతడు తాము తమ వరకు పరిశుద్ధులు నీతి మంతులు అని అనుకుంటారు వాళ్ళు కానీ దేవుని న్యాయస్థానంలో నిలబడ్డ నూట తొమ్మిది ఏడవ వాక్యము కేర్తన గ్రంథంలో వ్రాసుంది వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు గనుక వాడి ప్రార్థన పాప అని వ్రాయబడి ఉంది వాడు విమర్శ దేవుని న్యాయస్థానంలోనికి వచ్చినప్పుడట దేవుడి న్యాయస్థానంలో నిలబడే వాడు పరిశుద్ధుడేనట వాడు నీతి మనము యోగ్యులంగానే కనబడతామంట మనము దేవుడిచ్చే ప్రతి పథకానికి ఆశీర్వాదానికి మేరుడికి అర్హులంగానే కనబడతామట కానీ మనము దేవుడి యొక్క విమర్శలోకి వచ్చినప్పుడు మాత్రము దోషి అని తీర్పు ఆయన తీరుస్తాడట అప్పుడు అలాంటి దోషి అని దేవుని చేత తీర్పు పొందిన వారి జీవితాలలో మనం చేసే ప్రార్థనట దేవుని సందుకి వెళ్ళడం కాదు కదా అది పాపం పాపము ఎప్పటికి దేవుని సందలో ప్రవేశింపలేదు దానికి ఎప్పటికీ సమాధానం దేవుని దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేము అనేటువంటిది మరొక విషయం రెండో విషయం నాకు ఏమైనా వెళ్ళరా మిగిలిన ఏమైనా తర్వాత మళ్ళీ ఆలోచించేద్దాం దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవునికి మహిము కలుగుదాక ఒకసారి మనము అప్పుడప్పుడు ప్రార్థన చేసేవారుగా మన జీవితంలో ఉంటే మనం ఏమాత్రం దేవుని సందులో సమాధానం పొందలేము మనం ముఖము వికారం చేసి మనల్ని ఆయన సన్నిధి నుంచి వెళ్ళగొట్టేవాడై ఉన్నాడు కాబట్టి అలాంటి అలవాటును మానుకొని రెగ్యులర్ గా ఒక పర్సనల్ అటాచ్మెంట్ దేవునితో మనం కలిగి ఉండాలి నిత్యము దేవునితో విడ ఎవరు విడదీ లేనటువంటి విడదీ రానటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు తెలియజేస్తున్న విషయం ఉదయకాల సమయంలో రెండవది మన హృదయంలో మనం పాపమును లక్ష్యము చేసే వారముగా కాకుండా పాపమును ఏ మాత్రం కూడా ఏ కోశాన్ని కూడా మన జీవితంలోనికి మాటలోనికి మధులోనికి రాకుండా మనము మనల్ని కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాము ఎందుకంటే ఆయన విమర్శలకు తేబడే సమయం మనం తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది దేవుణ్ణి న్యాయస్థానంలో నిలబడే సమయం దగ్గర పడింది కాబట్టి ఆ రోజున దోషి అనే ఆ రోజున తీర్పు పొందితే కనుక ప్రయోజనం కాబట్టి ఇప్పటి మనము న్యాయ తీర్పులో నిలబడ్డప్పుడు మనము దోషి కాదు నిర్దోషిగా తీర్పు పొందే ఉండటానికి సిద్ధపడదాము ప్రభు అక్కడ సమీపంగా ఉంది సూచనలు జరుగుతున్నాయి మనకు తెలుసు జాగ్రత్త మనము ప్రభు అక్కడ సిద్ధపడదాము అతి భాగ్యం మనందరికీ దేవుడు దయచేయాలేవుడు అంగీకరించి సమాధానము దయచేయలుగా కొన్నాళ్ళు ఈరోజు మన మధ్యలో దేవుడు మాట్లాడుతూ అంశానికి ఆ విషయాలపై దేవుని కొండనాలు చెల్లిద్దాం మన ఈ యొక్క వాక్యాన్ని పెంచినటువంటి మరేష్ గారికి ప్రత్యేకంగా అభినందన ప్రాముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన హృదయం దేవుడు సరిగా ఉండదు ఎంతవరకు అయితే మన హృదయం దేవుడి సరిగా ఉండడో దేవుడు మనం మనవి తినాలి మనం ప్రాబ్లం లక్షణం చేస్తామో మన హృదయంలో దేవుని మన ప్రారంభ వెళ్ళదు అనేక విశ్వాస జీవితాల్లో మనం మనం పరీక్షించుకున్నప్పుడు మనం చాలా మంచోళ్ళంగా కనిపిస్తాం చాలా నీటి మట్లుగా ఎందుకంటే ఇతరులను కంపేర్ చేసుకునేటటువంటి ఒక ఏడు స్ట్రిని వాడతాం మనం కాబట్టి మనం మనిషి కనిపడుతుంది ఎట్లయితే మనము ఏ సభ అనేటటువంటి ఒక క్యారెక్టర్ని ఏ సభ అనేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనం ఒక బెంచ్ మార్క్ గాడగలిగితే మనం నిజంగా ఆ మనం మనం చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మనం ఏ విషయాల్లో కొరతగా ఉన్నామో తెలుసు మనం వెదాల్సినటువంటి ఆ ప్యూరిటీ ఆ పరిపక్షణ మనకు ఎంత దూరంలో ఉందో అర్థం ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తూ ఉంటామంటే మనం చేసుకునేటటువంటి కళ పరీక్ష అసలు ఒకటి మనకున్నటువంటి ఆ యొక్క పర్సనాలిటీ తెలివితే అది నేను సమర్థించింది ఫస్ట్ రెండోది ఆ సీనియన్ గాను వాటం విమర్శించుకోటానికి లేకపోతే వాక్యాను పరంగా విమర్శించుకోవటానికి మొదలుపెట్టినప్పుడు ఇంకొక వ్యక్తి మొదలు పెడుతుంది వాళ్ళకంటే కదా వాళ్ళకి చేశారు వాళ్ళకి చేసారు వాళ్ళకంటే ఖర్చు ఇదిగో ఇది చేసినా అడిగి చేసినా కూడా నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి అన్నిటికన్నా ఇది బెటర్ అనే రకా అది ఒక విశ్వాస జీవితంలో ఒక బ్యాక్ కార్నర్ అలాంటి కార్నరు విశ్వాస జీవితంలో అంత కాలం కర్ణాకాల కార్నర్ ద్వారా విశ్వాస జీవితంలో అరుగుడు దేవుని ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడ ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఎక్కడో ఈ పరిస్థితిలో ఉంటే ఏ విధంగా మాట్లాడతారు ఈ విధంగా ఈ విషయంలో ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటే కాపడలో ఉన్న వాడి గురించి ఆలోచిస్తుంది కష్టంలో ఉన్న వాడి గురించి ఆలోచిస్తుంది ఒక పొరుగు వాడి గురించి ఆలోచిస్తుంటే అక్కడ మనం ఒకసారి మనం ఆలోచిస్తేమవుతుందంటే మనకి మీకు స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రధాన ఏమని చెప్తా చాలా చేసినండి చాలా చేసిన వాళ్ళని చూసినాం చేసాం చాలా చూసినాం ఓకే మీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ది కిప్స్ లాడ్ బిఫోర్ గిఫ్ and we have to take the benchmark of the Lord Jesus Christ before him. We have to be later when we say, How oh, now? I feel the pain that you have had, and let me join you in whatever I have had to do. Now this will be, that will be, so you can take Christ and Christ. That's the love of Christ. So, let us understand గురించి మీకు వంద ప్రయాణిస్తాము అంటే మా కంట మేము వాటిని పంపించిన అది చూ మహాభాగ్యం మహానందం అంటే కాడి దగ్గర ఉపకార్యాలి ఎక్కడైతే అంటే అక్కడ ఆ మాదిరి కరణ కూడా ఎంతో అవసరమై ఉన్నది ఆయన సహాయండి అదే విధంగా కండిపోయి రక్షించబడి మారుమని పొందుకున్నట్టు సహాయండి వారి కనుల పొరలు రాలిపోవటం మేము కూడా పెట్టే విధానము సమూల్యము ఆయన మీతో సహవాసము నా జీవితానికి ఎంతో అవసరం విధంగా అవసరానికి పార్టీ వినరుకోవో ఆయన మీరు వినరుకోవో ఇప్పుడైతే పాపల మనం చాలా సింపించ మరొకసారి మాట్లాడిపోతాయి అనేక మార్లు పెట్టేవారంగా అన్ని పనులు పెట్టేవారంగా పాలు భాగస్వాములుగా అనేక మార్లు కనబడుతాయి వారి మాటలు కూడా పెట్టుకున్నారు రావును సరేలే అంతగానే తీసుకున్నారు బాగానే ఉన్నారు నిజం అయినా అక్కాంతి ఉన్నారు అయినా ముందు పందలు లేని దశలు ఉంటుంది తగ్గించుకుంటూనే ఉంటాడు సహాయం చేయండి ప్రభుత్వం రాష్ట్రంగా మాకు సహాయం చేయండి బలపరచు వండనాలయా మీకు కృతజ్ఞతలు ప్రభుత్వం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు మనమిత్తం ఎన్నో మేడలు కూడా చూస్తున్నారు ప్రభుత్వం అన్నింటినీ మరిచిపోయి సంతోషంగా మునిగిపోయే వారంలో ఉంటున్నాం అనేక మార్పు అదేవిధంగా పాపాన్ని తలంచుకుని పాపించే వారంలో కూడా ఉంటున్నాం అయ్యా అనేక వాటిని జ్ఞాపకం చేసుకున్నాం ఆ మునుపటి వాటిని ఆ సంగతులను మేము మర్చిపోయే వారంగా మేము సాయం గొప్ప కార్యాలను చేస్తావున వాక్యం మా హృదయంలో అదే మరి మొలికి తల్లించినట్లు సాయం చెందుతావునా గొప్ప కార్యాలి చంద్రు ప్రభుత్వా మీకు వందనాలు ప్రభావం తగ్గించుకుంటున్నాం అయిపోయా చంద్రేమిటి నేను సరిపోని ప్రభుత్వా దానికి ముందే నిలవలేని ప్రభుత్వం అది నా జీవితంలో వెలుగునిచ్చిన ఆయన ఆ వెలుగుని నేను పోగొట్టుకునేవాడిగా ఆ రక్షణను చేలో ఆ తీసేటు వెళ్ళేవాడుగా నేను నన్ను భద్రపడే అది మనసు నాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం తీసే మనస్సు నాకు ఎల్లప్పుడూ ఉండిన తండ్రి నీకు వందనాలు చేస్తాను తెలియదు ఆయన వందనాలు ఆయన కన్నీతో పంట చే వారికి సంతోషం వారిని ఆదరించుకోవాలి వందనాలకు ఇతర వందనాలు తెలియజేస్తున్నారు తీసుకువారు వందనాలు తీసుకోవాలి అదేవిధంగా ఆయా బాధ్యు జీవితము అంటే ఒక మంట లేని జీవితము అంటే సవ్వ మనసులను తీసినప్పుడు ఆయన అదిరిపడి తల్లి ప్రభావ ఎంతో చేస్తున్న మన దుఃఖలు చేస్తున్న జీవితం ప్రభావండి ప్రభావం ఆయనకు గొప్ప కార్యాలను మాకు మందికి వందనాలు చెంది ముఖ్యంగా తల్లి ప్రభావ కరోనా రోజుల గురించి ప్రార్థిస్తుంది కరోనా వ్యాధి రక్తులు తండ్రి ఎన్నికలు స్వస్థపడి ఆయన తమ గృహాలకు తెలియనరు ఎవరు స్వస్థపడిసారో వాళ్ళకి తెలియకపోవచ్చు కేవలం డాక్టర్లు డాక్టర్లు తెలియదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీ స్థానాన్ని డైలీ తింటున్నారు జ్ఞాపకం చేసుకోండి తెలియకుండా మీరు మాత్రమే స్వచ్ఛపడ మీరు మాత్రమే తెలియదు మీకు మాత్రమే అధికారం ఉంది రోగము అపము నుంచి రక్షించగల వాడు వారు తెలుసు రక్షణ దాచింది వారికి మారు మనస్సు డా అక్కడ వాక్యం ఇష్టపడుతుంది ఏదో రకంగా అక్కడ కార్యం జరిగించమని వెళుతున్నారు అదే ప్రభావిన ఎవరైతే కనిపించుకుంటున్నారో వారి విధానంలో వారి బంధువులకు వారి ఎన్ని వచ్చి వారికి కూడా ప్రభావం ఆయన కనిపిస్తు కలగలు అన్నింటిలో ఉన్నాము ఎవరు దేవుడు అని అందరూ వెళ్తున్నారు అయినా డూప్లికేట్ అన్ని దేవుడు వచ్చి ఉన్నారు మేము దేవుడు మేము ప్రవచనాలు చెప్తారు ఆయన లోకాన్ని విగ్రహ ఆరాధనలు చేసుకుంటున్నారు హృదయాలను పెరగండిస్తారు ఆయన నుంచి ఒక్కరు నటించుకోవడం నచ్చటం కాదు ఆయన ప్రతి ప్రభావం ఆయన ప్రతి ఒక్కరు నష్టంతో ద్వారా అందరి గురించి ఆ త్వరలోకి పట్టమని చెప్పి ఆయన అక్కడికి పేరు వరంలో ఉండాలి ఆయన రైతుల గురించి విడతల గురించి ప్రార్థిస్తుంటారు వలస క్రియల గురించి ప్రార్థిస్తుంది కరోనా దెబ్బకి నాయన ఇంత నేను నక్కపోయిన వ్యాపారుల గురించి జాబులు పోయిన వాళ్ళ గురించి ప్రార్థి ఒక పక్క తెలుగు ఇంకో పక్క కరువు ఇంకో పక్క సమస్యలు ఇంకో పక్క సంగతి కురిగిపోవడం నాన్న వాళ్ళకి సంగీస్తుంది ఒక పరిపాటిగా అయిపోయింది కవ్వ ఈ సమయం అన్నీ ఈ క్రమాలను వారికి ఈ వేతనాల ప్రకారం వస్తున్నాయని వారు తెలుసుకొని ఈ క్రీట స్థిరత్వం వారి వారి ప్రకటించబడితే వారు మనసు మార్చుకునే ఫ్యాంక్స్ తండ్రి సంఘాల గురించి ప్రార్థిస్తుంది సంఘాలలో తండ్రి భగవాన్ ఆయన తండ్రి పవ్వ వ్యాపారాలు చేయకూడని పనులు తండ్రి భగవాన్ ఆయన తండ్రి ప్రభావ అక్కడ ఏలుగలిపి్రోధములు నేర్పించిన జీవితం వైఫై మాటలు అక్కడ వరకు సంతోషపడి తృప్తి పడే జీవితాలు తండ్రి ప్రభాయన వారిని మార్చండి ప్రభు వారికి సహాయం చేయదు ప్రభావ అరకని పోవద్దు ప్రభు ఆయన తెలిసిపోయిన వాళ్ళని ఆయన వాళ్ళ నిర్మాణాలను తెలియదు ఆయన నిజముగా మాట్లాడే వాళ్ళు లేరు పచ్చములు ప్రకటించే వాళ్ళు లేరు మరి ఇంకొకరు నెప్పు కోసం నాయన వారికి సంబంధించిన వాక్యాలను వల్లించి వారిని సంతోష పెట్టి వారి దగ్గర డబ్బులు దొరించే వాళ్ళు కానీ ఉంటున్నారు ప్రభుత్వం కొన్ని గొప్ప గొప్ప మాటలు చెప్తారు కదా వాళ్ళ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలయం అదేవిధంగా యోగనల గురించి ప్రార్థిస్తున్నాం అనేక గురువు అలవాట్లు ఉన్నాయి అవి చెప్పకూడనే ఉన్నాయి ప్రభుత్వం లో ఉన్న యనుల దగ్గర నుంచి ఆయన విశ్వాసుల దగ్గర వరకు ఆయన పాటికి బ్రతు ద్రతికిమైన పాత్రలము లేకపోతే అధికారుల పిల్లలము మేము ఇక్కడ మెయిన్ క్యాండెట్లను చెప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా తండ్రి ఆ యొక్క తెలువాసన ఉండట్రవ్వా ఆయన కంపుగొట్టే స్థితి ఉండదు తోచపిల్ల ఉంటే ఎలుగు సంగళుకుంటున్నాం ఆ యవనులను దర్శించలే వారికి వాళ్ళ లోపల ఎంత పాపం ఉందో వారికి తెలియజేయండి ప్రభుత్వం పాపం వల్ల వారు ఎక్కడికి వెళ్తారో అని వారు గ్రహించినట్లు మనసును తెలుసుకోండి ప్రభుత్వ ఉపకార్యం చేయండి సహాయం చేయండి ప్రవ్వ వారిని విడిచిపెట్టకండి చవ్వ ఆయన వారికి సహాయం కావాలి చవ ఆయన అదేవిధంగా ఎస్ఎంఐ ద్వారా ఈమెయిల్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాన్ని సహాయం చేయండి ఇంత అది ఆ వాక్యం ఏ ఫోన్లతో ఇస్తుంది ఆయన వారు తీసినట్లు వారు గ్రహించి చేసి దేవుడు రక్షించాడు జరుగుతున్నాయి ఆయన మీకు ఎవరు పర్మిషన్ ఇస్తారు రావడానికి కొద్దిమంది పైర్ బ్లాంట్ లో దొరకే కార్యక్రతున్నారు బిడ్డలు సగలు పెడుతున్నారు గడిపిస్తున్నారు వారి కుటుంబాలు కొంతమందిని హశాక్షలుగా పంపివేస్తున్నారు అర్థం చేస్తున్నారు అనేకులు మారి తండ్రి విన్న పింపెట్టిన వారే అయ్యా సౌల సౌలు అయ్యారు ఆయన తెలియదు ఆయన వంద కళ్ళను ముట్టండితో ముట్ట ముట్టండితో సహాయండి ఆ విజయంలో సాయం ఎంతో తన కుటుంబం కూడా తిండిపోతుంది బిడ్డను ఆదరించలుస్తారు మా దిగబట్టుకున్న కృపరి ఆయన కావాల్సిన అవసరం వందలు అన్ని చేస్తున్నారు ఇంకా మీరు జరగవలసిన పనులన్నీ సహాయం అలాగే అడిగి ఆయన ఇక్కడ చేసుకుంటున్నాం బాధపడుతున్నాం సంపూర్ణ విడుదల వారిని మహిళ కరెంట్గా జీవించిన సాయం చేసుకుంటున్నారు చేస్తుంటారు ఆయన ఆత్మ వర్ణించడం సాయం ఆ కుటుంబం వెలిగేటం ఆ కుటుంబం ద్వారా ఆయన గొప్ప కార్యం చేయడ వందనాలుగు అదే మరి ఏమైనా వేసుకోవడం గారు గురించి అంటే ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా తెలియదు జరి ఆరు సంపూర్ణ విడుదల అనేక చోట్ల నుంచి సాక్షిగా నిలబడి పెట్టాను పెట్టగారు కరోనా నుంచి విడుదల సహాయం చేతి సభ్యుల గురించి పాటిస్తుంది పేరునైనా జీవించండి ఆశీర్యదించండి ఈ ప్రణాళిక అన్ని చిత్తం మాత్రం జరిగించే వారంలో ఉండదు ఆయన ఇది ఒక సాక్ష్యం లేదు ఆయన పరలోకంలో పరిచుకునే వారంలో ఉండాలి ఆయన ఈ రోజులు మేము మర్చిపోని కూడా నేను ఏమిటో నేను అయ్యా ఇది ఒక ఇది ఒక పని దాగుంటుంది కాబట్టి కానీ పని కలిగి ఈ ఆ ఉరుకులు పెట్టే జీవితం మనం భయపడతాం సాయం చేయడం జరుగుతుంది మనం మేము తగ్గించుకుంటే మిమ్మల్ని పరిశుద్ధుల పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ కలిగిందైనా జీవము కలిగిందైనా జీవాధిపతి ఏసయలు పొందనాలు సూత్ర స్తోత్రాలు తండ్రి చిన్న మందగా చేరు ప్రభా అన్ని బట్టి పొందనాలు కుక్కన్ని బట్టి నీ పొందనాలు తండ్రి అయ్యాలు ప్రభా అదేవిధంగా ప్రభావినా ప్రతి ఒక్క ప్రభావితమని కృపజ్ఞాపం చేసుకున్నాడు రాజాయ్య పాప గురించి ప్రభావ హయా శిలువులో ప్రభావి రక్తానికి ప్రభా హేమించారు తండ్రి ప్రభా అటు ప్రేమని ప్రభా అ కాపాడుకుంటే స్థితిలో మేము లాగా ప్రభా మమ్మని తీర్చిదిద్దమని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభావిడ హస్తా చెప్తుండగా అయ్యా వారి జీవితాల ప్రభావం కార్యం చేయండి ప్రభా మీ రక్షణ అనుభవం లేకపోతే తండ్రి రక్షణానుభవాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా అ నైనా అభిరామ్ గారి గురించి ప్రార్థన చేయచ్చు ఇద్దరు జాష్టాల గురించి ప్రార్థన చేయొచ్చు వెంకట సుబ్బయ్య గారి గురించి ప్రార్థన చేయొచ్చు అయ్యా మీరు అందరినీ స్వస్థ పరచలు అని కొందనాలు తండ్రి మరి మా ఇంట్లో ప్రభావ మీరు గొప్ప కార్యాన్ని చేశారు తండ్రి మా నాన్నగారికి సంపూర్ణమైన స్వస్థతించారు అయ్యా మరి ఈ రెండు రోజుల్లో తిరిగి మళ్ళీ ప్రభావ డ్యూటీకి వెళ్లడానికి కూడా ప్రభావ మీ కుప్పని సంపూర్ణమైన శక్తిని బలాన్ని మీరు ఇచ్చినందుకు మీ కొంత్రి అట్లాగే క్రిస్టిన కూడా మంచి ఆరోగ్యాన్ని కొంద్రహించారు ప్రభావరికి రక్షణ భాగ్యం లేదో రక్షణ భాగ్యాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం ప్రాధాన్యపడుతున్నాం మీ పొందనాలు ప్రభా యుగం స్వార్థం ప్రాంతాలకు నైనా స్వార్థం ప్రకటించాలని ఆశపడుతుండగా అయా ప్రాంతాలను మీరు చూపించండి తండ్రి అయ్యా ఈ లాక్డౌన్ కారణంగా ఈ ప్రభా మరి కరోనా ప్రభావ ఎంతో మంది ప్రభా చర్చీలకు దూరం అవుతున్నారు చర్చిలకు వెళ్లలేకపోతున్నారు అయ్యా మారుమూల స్వార్థ మారుమూల గ్రామాలకు వెళ్ళి స్వార్థందర ప్రాంతాలకు వెళ్లి స్వార్థం అందించలేని పరిస్థితులు ఉన్నారు తండ్రి అయ్యా ని చిత్తమైతే ప్రభా ఆ ప్రాంతాలను దర్శించు గ్రహించండి అయ్యాన్ని కాపుదాలు తండ్రి కొందనాడు తండ్రి తండ్రి మీరు గనక సహాయం చేయకపోతే మేము వెళ్ళలేము తండ్రి ఇదిగోనైనా మారేడుమిల్లి వైపు వెళ్లాలని నాశపడుతుండే గానీ ఆయన నిన్న మొన్నటి వరకు ప్రభా పరిస్థితులన్నీ చక్కగానే ఉన్నాయి ఒక్కసారి ప్రభా పలహారు కేసులు అక్కడ పాజిటివ్ కేసులు రావడంతో ఆ ప్రాంతం అంతా ప్రభా భయాందోళనలో ఉంది ప్రభా కృప్త జ్ఞాపకం చేసుకునండి మేము కాకపోయినా దగ్గరలో ఉన్నవారైనా ఎవరైనా వెళ్ళి వారిని దర్శించి ప్రభా అయా నిస్వార్థాన్ని ప్రకటించాలని ప్రభా అనుకుని ఉండుండొచ్చు ప్రభా అ ఆ దగ్గరలో ఉన్న వారిని అయినా సరే పంపించి ప్రభా వారిని ప్రభాన్ని మార్గంలో నడిపించే ప్రభా మరి కుప్పతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ముఖ్యంగా ఆయన అయా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ తోనూ ఆయా హార్ట్ స్ట్రోక్స్ తోనూ రాశిస్తూను అయ్యా ఎంతో హాస్పిటల్లో ప్రభా దీన వ్యవస్థలో ప్రభా అలపై పంపి పైన ప్రభా కొట్టుకులాడుతూ ఉన్నారు తండ్రి అయ్యా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు తండ్రి కరోనా పేషెంట్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నానండి అయ్యా వారిలో రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ అనుగ్రహించే ప్రయత్నం చేయండి తండ్రి సూత్రాలు ఎవరో ఒకరిని బిడ్డలైన వారిని మీరు పంపించండి తండ్రి అయ్యా అయ్యా ఎవరో ఒకరి ద్వారా ప్రభా మీరు వారిని ప్రభా అంగా రక్షించడం తండ్రి అయ్యా ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించుకోవటం నిశ్చితం కాదు కాక తండ్రి అయ్యా వారి కృత జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించి వారి పరిస్థితులు చాలా భయంకరకరంగా ఉన్నాయి కాబట్టి తండ్రి అయ్యా అయా కనీసం చిట్ట దశలోనైనా దొంగ ప్రభా మీరు రక్షణ కల్పించిన విధంగా అయా మీరు అభయించిన విధంగా తండ్రి అయా నేడే నూనాత పరదేశంలో ఉందో అని చెప్పి ఎంతో గొప్ప మాట అతనితో చెప్పారు ప్రభా చివడే అవకాశాన్ని ప్రభావం అయితే వారికి అనుగ్రహించమని మరలా ఛాయ మీద ఎవరైతే ఉన్నారో లేపమని అర్థం చేస్తున్నాం తండ్రి అయ్యా అట్లాగే ప్రభా అయా మరి మెడతల దాంట్లో మీరు దూరపరచండి ఈ కరోనా వ్యాధిని కూడా అయ్యా అయాన్ని చిత్తం అయితే దూరపరచండి ప్రభా ఈ లాక్ డౌన్ సీజన్ లో తండ్రి ఎవరెవరికైతే ట్రాక్స్ పంపిచ్చారో ప్రభావారి జీవితాల్లో ప్రభావం గొప్ప మీరు ప్రభావ గొప్ప వెలుగుని మీరు నింపండి తండ్రి వారి నోటి నిండా ప్రభా నవ్వుని నింపండి తండ్రి అయ్యా వారిని కృపి జ్ఞాపకం వారిలో చాలా మంది ప్రభావ అయ్యాయి కష్టపడే వారినైనా వారిలో చాలా మంది రక్షణ భాగ్యం లేని వారినైనా అయ్యా అయ్యా కృప్త జ్ఞాపకం చేసుకునే చెడు వ్యసనాల నుంచి ప్రభావాలి తండ్రి అయ్యా అయా నీ వైపు చూసే దాన్ని బాగ్యతను వారికి అనుగ్రహించమని మీరు ఆకర్షించమని ప్రార్థన చేయొచ్చున్నా ముఖ్యంగా ఆయన అయా మరి ఎవరెవరైతే నాయనా మరి ఈ ముఖ్యమైన ప్రభా అభా కరువు కాలంలో ఉన్నారో తినడానికి కూడా తిండి లేక చేసుకోవడానికి పనులు ఉన్నారు వారిని కూడా నీ పాదాలు చెప్తూ ఉన్నాం తండ్రి అయా కృప్ర జ్ఞాపకం చేసుకుని వారిని ఒకసారి కనికరించమని ప్రార్థన చేయొచ్చున్నావు తండ్రి ర్యాక్ స్పీకర్స్ ప్రభా మరి అయ్యా మరి అడుకునే వాళ్ళు అయినా ప్రభా ఈ కుస్టు వాళ్ళు ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి చెక్చేసి బయట అక్కడ ఇక్కడ ప్రభా మరి సిగ్నల్ పాయింట్స్ దగ్గర వీళ్ళేదో ప్రభా యాచించుకొని తీసుకొని వాళ్ళ పూటను గడుపుకునేవారు ప్రభా ఈ పరిస్థితులు దారుణంగా ఉండటం వల్ల ప్రభా వారి జీవన విధానం అనేది ప్రభా అయా చాలా కష్టంగా ఉంది ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన దినసరి భోజనాన్ని ప్రభావ మీరు అందించమని అయ్యా మీరు సహాయకులుగా ఉండమని అయ్యా నీ వాక్య పరిచే వాళ్ళకు కూడా అందే విధంగా మీకు ప్రార్థన చేయొచ్చు ప్రభా ఇంకేమన్నా అంశాలు మర్చిపోయింది అయితే మన్నించి ప్రభా మరి ఒకసారి ప్రభా వాటి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసే అవకాశాన్ని నాకు కల్పించమని మనవులన్నీ మీ రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలాన్ని విజయాన్ని అనుగ్రహించమని దేశములు అడిగి పెట్టుకొని పొందుకుని తండ్రి మహాగురుడా పరిశుద్ధుడు నృత్య నివాస మా ప్రియమైన పర్వకండి పరిశుద్ధమైన శ్రేష్టమైన మా ప్రదే కాలశలో ఈ రోజు సజీవు ఉండి మీ సన్నిధులు వచ్చేది నచ్చండి మరి నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని ఎందుకు పనికిరాని ఆ యోగ్యు నేను ఆ భాగ్యు నాకు ప్రసాదించినందుకు నీకు స్థుతులు స్తోత్రములు వందరములు కృతజ్ఞత స్థుతి ఆరాధన మీకు తెలియజేస్తూ ఉన్నావు దేవుడు నీవు తప్పగా ఒక దేవుడు లేడు లేడున్నాను ఎప్పటిప్పటికీ మీకు మాత్రమే స్తుదగిన దేవుడు నచ్చండి స్తి మహిమ ఘనత ప్రభావము చిందు నువ్వు దాకటండి నీకు స్తోత్రము ఎప్పటికీ మీ నామము హెచ్చించబడదు దాకా నేను తగ్గించబడదు దాకా తండ్రి నీకు ఉండను అయ్యా మా ప్రభుత్వా మా తండ్రి మీ మహిమను మా ప్రభుత్వ ఎవరికి చందనేను అని చెప్పారు మా తండ్రి మీకు మాత్రమే ఆ మహిమను చందునట్లుగా మేము సూచించుతున్నాము ప్రభుత్వ చందుని దాకా సహాయం చేయండి అదేవిధంగా మిగిలిన బట్టి కాపుతాలను బట్టి ఆహారాన్ని బట్టి వస్తువులను బట్టి అభిషేకాన్ని బట్టి అయా వసతులను బట్టి మించిన సకల బట్టి మీకు వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన కనికరం గల దేవానికి స్తోత్రాలు కులప్రేమిల దేవానికి స్తోత్రుడు మహిమ గల దేవానికి స్తోత్రము ఉన్నతుడైన దేవానికి స్తోత్ర సర్వాధికారైన దేవాలీకే స్తోత్రాలు వందనాలు ప్రభుత్వ స్తోత్రము ఆయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను కృపలో రాత్తండి మేము ఇంతవరకు మా ప్రియులు చేసిన ప్రార్థన అంగీకరించినందు మాట్లాడినందు స్తోత్రం మేము ఎప్పుడో ఒకసారి మా పాప మేము ఎగ్యులర్ గా మా ఔషధాలను బట్టి మేము ప్రార్థించేవారుగా మా కుటుంబం అలా మా కుటుంబంలో ఎవరే గాని అలా ప్రార్థించేవారే కాకుండా రెగ్యులర్ గా మా జీవితంలో ఒక ప్రార్థన అలవాటును మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి ప్రభావ ఎవరు విడదీయలేనటువంటి ఒక సంబంధాన్ని మీతో మేము కలిగి ఉన్నట్లుగా కొరకు చూపించమని ప్రాధాయపడుతున్నాను సహాయం ఇచ్చేయండి ప్రభావ నా నమ్మ తగిన దేవానికి స్తోత్రములు వందనములు నాయన ప్రభుత్వ స్తోత్రము నాయన నాయన నాయన ప్రభుత్వం ప్రత్యేకంగా తండ్రి నా దేవానికి చెల్లిస్తున్నా మేము మీ మేము ప్రార్థించినప్పుడు సమాధానం ఎందుకు పొందుకోలేకపోతున్నాము అనేటువంటిది ప్రభుత్వ తండ్రి ఎందుకు కారణాలు ఏమిటది దేవుడు నా మరకరించలేదు నాకు న్యాయం చేయలేదు నాకు ఏం చేశాడు అనే మేము ప్రభు మిమ్మల్ని మాత్రమే మేము తప్పుపట్టే వారంగా ఉన్నాం ఎప్పటికీ మీరు తప్పు చేసే దేవుడు కాదు నాయన మా బ్రతుకులోనే ఒకవేళ రావాల్సి ఉంటే రావాలే తప్ప మీరు ఎప్పటికీ మార్పు అనేది లేదు మార్పు నిన్న నేడు నిరంతరం ఏక్రైతిగా ఉన్న దేవుడు ప్రభావ మమ్మల్ని మన్నించండి మా బలహీనతను మా బుద్ధిహీనతను మా దౌర్బల్యాన్ని బట్టి క్షమాపణ కోరుతున్నాము సహాయం చేయండి మహాప్రభు అని వందనాలు ప్రభుత్వ స్తోత్రమున అయానికి వందనాలు నిత్యము మా కొర కుటుంబాలు ఆత్మల భారంతో మేము ప్రార్థించడానికి సహాయం ఇచ్చేయండి ప్రభునికి వందనాలు ప్రత్యేకంగా అనే విధంగా ప్రభుత్వండి మేము చందులో ప్రార్థించినప్పుడు మా హృదయంలో పాపమును లక్ష్యం చేయని వారముగా ప్రార్థించడానికి సహాయం ఇచ్చేయండి మేము ప్రజలను చూసి వారితో కంపేర్ చేసుకున్న వారి మేము బెటర్ అనుకునే దిక్కుమాల పరిస్థితులు మేము ఉండకూడదు తండ్రి प्रति दिन मी तो कंपेर चुनाथना विश्वास आत्मीयता परशुद నా తండ్రి నా తండ్రి మీతో మేము కంపేర్ చేసుకునే వాడంగా మీకు సమానమైన మీ పరిశుభ్రతకు సమానమైన పరిశుభత మాలో ఉంటేనే మేము మా ప్రభావ మీ సన్నిధికి అర్హులు ఉంటాము అనే విషయం అర్థం చేసుకొని అలాగ ప్రపన్న తండ్రి ఎవరి కాకుండా మీ వైపే మా ప్రభావ విశ్వాసం కథ కొనసాగించుకోడైన వైపు చూసి చూపాలి పందువులు ముందుకు సాగమని వాక్యం సాగిస్తుంది కాబట్టి మీ వైపు మాత్రమే చూస్తూ మా ముందు ఉంచబడిన పందులు ముందుకు సహాయం చే ఓపితో పరిగతగానే కరప చూపించండి ప్రబాబ మీకు మొన్న తండ్రి మా దృష్టిలో మేము ఎప్పుడు మమ్మల్ని మేము పరిశుద్ధులుగా గొప్పవాళ్ళుగా ఎంచుకోనకుండా మాత్రం నీ సరితలు నిత్యము తగ్గించుకుంటూ మా ప్రభావ పరిశుద్ధతను నీ దగ్గర నుంచి పొందుకుంటూ మేము రాకడం సిద్ధపడటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాను కృపజ్ చేయండి ఆదాన్ని బలపరచమని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు అమ్మ కాదు నిజంగా మా మా ప్రభా ప్రార్థన టీం వారు మేము చేస్తున్నటువంటి ఏక మనసుతో ముక్త కంఠము మా ప్రభువ మేము చేసే ప్రతి ప్రార్థన ఎంత వరకు అంగీకరించారు తండ్రి దానికి సాక్ష్యం ఈ లాక్డౌన్ సమయంలో మేము ఎన్నో కార్యాలు కలార చూసాము మా చెవులారా విన్నాము మేము సృష్టించగలిగాము ప్రభావ అందుని మీకు స్తోత్రములు వందనములు నాయన కనికరము గల దేవుడానికి స్తోత్రములు ప్రభు కనికరించి మా ప్రభావ తండ్రి ఇంకనూ నీకు ఇష్టమైన వారుగా మేము జీవించట్లు సహాయం చేయండి ప్రభువా మా పిల్లు మా తండ్రి మా దేవ ఆ జాషువాల్ బట్టి ఇద్దరు జాషువాళ్ళు బట్టి వందనాలు ప్రభావ చిన్న జాషువాళ్ళు పెద్ద జాషువాళ్ళు బట్టి వందనాలు మా తండ్రి వారి తల్లిదండ్రులు వారి కుటుంబాలను బట్టి స్తోత్రం మా దైవ సేవకులుగా ఉన్నారు ఎంతో ఆధికంగా నష్టపోయారు దయచేసి వారి కుటుంబాలను మీరు ఆదరించండి అతన్ని ఆదుకుండా అధికంగా బలపరచండి దీవించండి నయనానికి వందనాలు క్రిస్టియన్ బట్టి మీకు వందనాలు మా ప్రభావ అభివమ్మ బట్టి రవిని బట్టి మా ప్రభు వందనాలు అయ్యా రంగసీ గారిని బట్టి మీకు స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభు అయ్యా జయరావు గారిని బట్టి మీకు వందనాలు ప్రభావ నేను ఇచ్చినందుకు స్తోత్రం చక్కగా మా ప్రభావస్ విన్నా దయచేసి మీరు గొప్ప దేవుడు మన కారణ పరిస్థితుల్లో విమోచించేది మా ప్రభుత్వ దేవుడు క్షమించిన ప్రజలు మాత్రం క్షమించట్లేదు వారి మనసులు ఎక్కడో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి వారి ప్రభావిత ఉదీర్ఘకాల సంఘాలు మాట్లాడినప్పుడు వారు నేను ఏదో ఒక అంటరాలు వారిగా చూస్తున్నట్లుగా ప్రజలు చూస్తుందని దయచేసి అదే మనిషిని మనసు నిన్న కొండ అలాంటి ఆలోచన భావం అక్కడి ఆ ప్రజల్లో తొలగించివేమది మా ప్రభావ మరొకరిగా మన తోటి వారుగా వారందరూ కూడా అంగీకరించి మా ప్రభు కలిసిమెలిసి ఉండడానికి సహాయం చేయండి ప్రభువానికి వంద మృదువైన మాట కోపం చలార్చు అన్నట్టుగా బాధను చల్లార్చుతుంది ప్రభుత్వ అతని రోగం తగ్గిస్తుంది ఆయన అలాంటి ఆలోచన వారికి దయచేయడం వాళ్ళ త్వరకనే పరిస్థితి వస్తే ఎంత బాధడితో వారు అర్థం చేసుకోవడానికి వారికి ఆలోచన దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను రోజులు పెంచండి ప్రభుత్వానికి వంద ప్రభుత్వ మా పిల్లలు చక్రవర్తి గారు కుటుంబాన్ని దర్శించి వారి లోటును తెచ్చుకోండి వారి అవే మా ప్రభావ మా ప్రభాప మా తన విలువడు మా ప్రభా తి మీరు దైక్ష్యమని ప్రార్థన చేస్తున్నాను కృపు చూపించండి మా కుటుంబంలో శుభవార్త ఉండడానికి సహాయం ఇచ్చేయండి మీ కుమారుడు మీ కొరకు అంకిత భావంతో యాక్టివ్ గా మెరుగుతున్న విధానము అందుతున్న తండ్రి మీరు ఇంకా వారిని బలపరచండి ఎన్ని భయాదకమైన పరిస్థితుల జీవితంలో వాటినిగా అతన్ని మిమ్మల్ని మాత్రం ఏ మాత్రం కూడా ప్రభుత్వం వదిలిపెట్టకుండా వదిలిపెట్టాలనే ఆలోచన కూడా వారి ముందులో రాకుండా వారిని బలపరిచి తెలిపరచి మీ కొరకు అభిషేకించి వాడుకుని ప్రార్థన చేస్తున్నాను కృప చూపించండి ఇంట్లో మాకు మీ అందరం దగ్గరలో ఉన్నాం చాలా ఏదో ఒక సమయంలో కలుసుకోవడానికి అవకాశం ఉంది కానీ మీ కుమారుడు మాత్రమే దూరంగా ఉన్నాడు అయినప్పటికీ దగ్గరగా ఫీరవడానికి సహాయం చేయండి ఆ ప్రభావ నీ కుమారుడు ప్రభుత్వ మరి ఆయన ముందు సాగుతున్నాడు ఇంకా బలపరచడం ప్రాప్తం చేస్తున్నాం చూపించండి స్తోత్రాలు అదే విధంగా ప్రభావతం ఇంకా ఎవరెవరైతే మరి డాడీ గారి వంద నాలుగు ప్రభావం సంపూర్ణ ఆరోగ్య స్వచ్ఛత అయించేయండి మా పిల్లలందరినీ ఒకసారి సంపూర్ణ విడుదల ఆరోగ్యం స్వచ్ఛత అభివృద్ధి క్షేమం భద్రత ప్రసాదించండి ఆర్థికంగా బలపరచని ఆత్మీయంగా and it's అక్కడ ఒక సిద్ధపరచండి మీ మహిమ ఘోరమైనటువంటి రాజ్యంలో పెట్టి వాక్యం ప్రసాదించుకోవాలని ప్రార్థన పెడుతున్నాను సహాయం చేయండి అతండి అదేవిధంగా ప్రభు ప్రతి నిత్యంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ చూపించిన అనిపించండి ప్రపంచ పరిస్థితులు దైవంగా ఉన్నాయి రోజు రోజు కేసులు పెరిగిపోతా ఉన్నాయి మా చేతుల్లో ఏమీ అయ్యా నీ వైపు మా చేతులు మా చేతులు మా చేతుల్లో దోషముగా ఉండి నీ వైపు ఎత్తడానికి సహాయం ఇచ్చేయండి సహాయం కొరకు నీకే మాకు సహాయం ఏమి ఆకాశించండి హో సహాయం వాక్యం సాగిస్తుంది నాయన మీ తప్ప మీ ద్వారా తప్ప మాకు వేరే మార్పు ఏమీ లేదు కరికరించండి ప్రభు అని కోరుతున్నారు ప్రజలు అప్పుడు రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభావ చచ్చిపోతున్నారు అరకానికి పోతున్నారు అయ్యా క్షమించండి నాయన అయ్యా నశించిపోతున్న ఆత్మ రక్షించండి ప్రభు రక్షణ పొందు ఒక రూపాన్ని నీ సహాయం చేయండి నీలో నిద్రించడానికి సహాయం చేయండి వారు చచ్చిపోతున్నందుకు బాధ లేదు నాయన వారు ప్రజలు రక్షణ లేకే నశించిపోతున్నారని బాధపడుతున్నారు క్షమించి సహాయం చేయండి ప్రభావ వారి మరణాలకు ముందు ప్రతి ఒక్కరు మరణించాలి కానీ మరణాలకు ముందే రక్షణ పొంది రక్షణ అంగీకరించి వారు మీలోదిరించి ఒక సహాయం చేయమని ప్రాధాయపడుతున్నారని కుర్ర చూపించండి ప్రభావ అందరూ అంతటా మారుమల సంరక్షణ పొందున తర్వాతనే ప్రభావ అంత ముందు ప్రభావ అయ్యాన్ని అందుకు మా పని ముందు సాక్షనించడం ప్రయాసపడకు సహాయం చేయండి కురపు చూపించండి వాడుకోలేదు వార్త అందరినీ మారుమల ప్రాంతాల్లో కూడా ఎవరు వెళ్ళని వెళ్ళడానికి ఇష్టపడని ప్రాంతాలు వెళ్ళలేని మేము రిస్క్ చేసుకొని రిస్క్ టీం మేము వెళ్ళి నీకోసం ఆ ప్రభావ యుద్ధ ప్రాతిపదికంగా మేము ఈ వరకు పని చేయాలి కావాల్సింది మార్గములు మాకు కావలసిన కాంటాక్ట్లు కావలసినటువంటి వెసులుబాటు కావాల్సినటువంటి వనరులు మీరు మాకు దయచేయండి కావలసినటువంటి అభిషేకములు ఆత్మ నింపుతలు జ్ఞానములు మా తల్ని మాకు ప్రసాదించమని శక్తిని బలములు వనరులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాం తల్లి నీ పరకు పనిచేయడానికి పరిగట్టడానికి తప్పకుండా వెళ్ళడానికి మమ్మల్ని పంపించండి మమ్మల్ని వాడుకోండి మేము కొరకు సహాయం చేస్తాం ప్రభావ మాలో మా ప్రభా నీ పది మా జీవితాల్లో ఎక్కడే కానీ మచ్చ డాగు మొడత కళంక మట్టి ఏవి కూడా ఉండకూడదు నీ గొప్ప కార్యాలు చేయవంత కలిగి ఉన్నాం కానీ మా బ్రతుకుల బలహీనతలు ఉంటే మీ కొరకు ఏమీ చేయలేమన్న వాస్తవ మీరు వాక్య గురించి మాట్లాడుతూ మీ కొరకు మా తల్లి ప్రభుత్వ మేము ఉపకార్యాన్ని జరిగించినట్లుగా ప్రభుత్వ తల్లి మమ్మల్ని యోగ్యులు గవించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలోని ప్రతి బలహీనతలు కొట్టువేయండి ప్రభావ రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనత మళ్లించండి తీసివేయండి యోగ్యులు గవరించండి మళ్ళీ కొద్ది ప్రార్థన చేస్తూ డాక్టర్స్ బట్టి ప్రపన్నతండి అమ్మ ప్రభు అదే విధంగా ఆ అధికారులను బట్టి అతిథులను బట్టి కరోనా ఒకరికి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రార్థన చేస్తున్నాం చనిపోయిన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం సాయం చేయండి దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వానికి మరొక కరువు పక్క భూకంపలు బయటపడినటువంటి ఈ పరిస్థితుల్లో ఆధ్యాత్మికంగా కూడా బయటపడినటువంటి ప్రళయాలు వస్తున్నాయని ఆయన దుర్బోధలు దొంగ బోధలు దొంగ ప్రవచనాలు దొంగ దర్శనాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ సంఘాన్ని ఒప్పుడులాగా వచ్చి కొట్టుకుపోయేటట్టు చేస్తున్నాయి సహాయస్వాములు మా ప్రభుత్వం విశ్వాసాలు సంఘాలు ఆత్మీతలు నిలబడకుండా వాడు చేస్తున్నాయి వాళ్ళ బ్రతుకులు నాశనం చేస్తున్నాయి కరిక నుంచి అలాంటి దుర్మార్గమైన పరిస్థితుల బరపు మీరు అచ్చిమేమని ప్రార్థన చేస్తున్నాం కొడుకు గురించండి వారిని నా కొందనాలు నాకు బలపరచిన ప్రభు నాయనా ప్రార్థించేవాడిని దేవనతని ప్రకటించేవాడిని లేవనెత్తని సహాయం చేసేవాడిని లేవనెత్తండి అయ్యాన్ని కొరకు ఆత్మ సంపాదన చేసేట నాకు లక్ష్యంలో నిర్పించేవాడిని లేవనత్తి స్వార్థి పొందున సేవకులు ఈ పరిస్థితులు ఆనందాలు సేవకులు విశ్వాసం సిద్ధపరచండి కాషన్స్ మాకు అండి మా ప్రికన్స్ తీసుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయండి ఎక్కడ ఏ క్రైస్తవ సంఘంలో ద్వారా గానీ ఒక కేసు కూడా బయటకు రాకుండా దయచేసి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వించండి ప్రభావానికి పొందన్నారు స్తోత్రాలు నాయన ప్రత్యేకంగా ప్రభావండి స్వార్థులు ప్రోగ్రహండి మనకి చాలా ఆటంకం అయిపోయింది దయచేసి మార్గం చేసి కార్యం జరిగించి మనం విడిపించడం పొందండి డి మేము ఇప్పట్లో వెగలమా ఎవరు చేయగలమా అనేటువంటి మేము ప్రపంచండి ఆలోచనలు పడడం దయచేసి మీరే మార్గం సుగమం చేయండి ఏ విధంగా చేత ప్రజలు అప్పుడు చదవాలని స్వాత ప్రంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ మా ప్రభుత్వ తండ్రి స్వాతంత్రం ప్రకటించేస్తున్నారు దయచేసి కలిక నుంచి మా ప్రభావ మా తండ్రి మరి మేము కూడా సహకరించడానికి మెయిల్స్ మా ప్రభావ మరి గ్యాదర్ చేసి అన్ని లేల్స్ గ్యాదర్ చేయాలి మాకు తెలియచేసి మా ప్రభు అనుగ్రహించండి వారిని పంపించడానికి మా ప్లికేషన్ జ్ఞానాన్ని బట్టి ఆలోచన బట్టి భారాన్ని బట్టి మీకు స్తోత్రం పరిచయం చేయడానికి మా తల్లి మహిమా గంట ప్రభావితి ఆరోపించుకుంటూ ప్రసస్త నామాలు ప్రార్థన సమర్పించుకోవడానికి తండ్రి మాకు ఇచ్చాబట్టినాలు తెలుస్తున్నాం తండ్రి ఆయన ఈ విధంగా ప్రభావితండి మీ బిడ్డలతో కూడి మీ సేకులతో కూడి ప్రభావ ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చేస్తాను మేము బట్టి ఎంత వదనాలు మాముని తీసుకొచ్చిన లేకుండా వాగ్నాలు బట్టి వదనాలు తండ్రి ఆయన ప్రభా నీ వాగ్దానాలు సత్యము తండ్రి మేము ప్రభా నమ్మ తగిన వారమైనా నువ్వు నమ్మ తగిన వాడు అయి ఉన్నావు తెలుస్తున్నాం ప్రభావ తండ్రి మేము తెచ్చుకోవచ్చు గానీ నువ్వు తెచ్చుకోని దేవుడు అయినా ఎంత వదనాలు తండ్రి నేను మాట తప్పని దేవుడు అయి ఉన్నావు తండ్రి మాట ఇచ్చి వెనక్కి తీసుకొని దేవుడై ఉన్నావు ప్రభా తండ్రి నేను నీ మాట తండ్రి నేన నిరంతరము నిలిచి ఉండే మాటలు ప్రభా నీ వాక్యము తండ్రి నిరంతరం నిలిచి ఉండేది ప్రభావ తండ్రి నేను మనుషుల వలే అబద్ధం ఆడని దేవుడై ఉన్నందుకు నీ బనాలు నీకు సుఖలు చెల్లిస్తున్నాం తండ్రి చేసిన గొప్ప కార్యములు నా జీవితంలో బట్టి నేను ఆరాధించి కొన్ని ఆడుకు తండ్రి నేను అటువలే అనేక సార్లు నేను ఆపత్ కాలంలోనే నీకు మొరుపెట్టిన వాడిగా ఉన్నాను కానీ నువ్వు జవాబిచ్చుంది దేవుడు నీకు ఎంతో వర్ణాలు తోసిపుచ్చలేదు ప్రభా తండ్రి నేను నన్ను నన్ను విననాడలేదు నేను అనే వాక్యము నా జీవితంలో తండ్రి ఈ రోజు దాకా తండ్రి నాన్న నువ్వు ప్రభా తండ్రి నన్ను అవునాన్ని చెప్పినందుకు నీకెంతో వర్ణాలు నీకే సుఖులు తెలుస్తున్నాను తండ్రి ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు అయ్యా తండ్రి వందస్తున్నాం తండ్రి నైనా ఆరాధించి కొనియాడుతూ ఏ విధాలున్నా ప్రభావ తండ్రి నేను మా ముందు ఉన్న లేట్ నాలు బట్టి గంట వందస్తున్నాం తండ్రి నేను మా ముందు తెచ్చిన ప్రతి ప్రతి నేను ప్రార్థన విజ్ఞాపం తీసుకొని వస్తూ తండ్రి దర్శించండి సహాయం చేయండి మా దేశాన్ని దర్శించండి తండ్రి ఆయన మమ్మల్ని వీళ్ళని దర్శించండి ప్రభావ మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ కార్యం చేసి భయం పొందమని తండ్రి మహిమ గంట తీసుకొచ్చే బిడ్డలుగా మా క్రియల్లో మా మా తండ్రి మా వే ఆఫ్ లైఫ్ తండ్రి నాన్న ఇతరులకి తండ్రి నేను ప్రభాతండి నా నీ ప్రేమ మమ్మల్ని ప్రభా తండ్రి నేను మా జీవితాల్ని ప్రభావం తాకిన విధానాన్ని ప్రభా కరెక్ట్ గా స్పందించే వారు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇతర చూసినప్పుడు ప్రభాతండ్రి నేను నీ మీద ఉన్న ప్రేమ బట్టి ప్రభా తండ్రి నిన్ను తెలుసుకునే వారుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత సహాయం చేయండిగా తండ్రి నేను ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన కోవిడ్ తోటి చనిపోతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి భయంకరంగా చనిపోతుండగా తండ్రి వాళ్ళ మీరు ఆదరించండి ప్రభావి నా ఉంటే బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ఎవరికైతే తండ్రి ఇంకా మరణ పడకలో ఉన్నారు చేసుకోండి సీరియస్ గా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆయన ఆ రోజులు లేవు కాదు ప్రభావ తండ్రి ఆయన పోయి సందర్శించి పోయి దర్శించి అయ్యా సువార్త చెప్పడానికి చనిపోతున్నాడు చెప్పి సువార్త చెప్పి రక్షణలోకి తీసుకురావడానికి ఆ రోజుల్లో నుంచి ఇటు గొప్ప నా ఏదైనా దాటిపోయింది తర్వా ఈ రోజు తండ్రి ఎవరైనా సీరియస్ గా ఉంటే వాళ్ళ కోసం దూరం నుంచి కాదం చేయటమే కానీ వాళ్ళని పోయి వాళ్ళని పోయి దర్శించలేని ఒక అయ్యా తన పేరు అని వినటమే అయ్యా కోవిడ్ తోటి తన పేరు వింటమే గానీ వాళ్ళ సమాధి కోట కానీ తండ్రి రోజుల్లో వచ్చిన తర్వాత తండ్రి ఎంత భయంకరమైన రోజులు తండ్రి అయినా ఎవరైనా ఈ రోజు పడకలో ఉన్నారంటే తది అనారోగ్యంతో ఉండి కోవిడ్ తోటి సఫర్ అవుతున్నారంటే కేవలం తండ్రి వాళ్ళు బాగుండి తది అయినా వాళ్ళు ఏమాత్రం వాళ్ళ వాళ్ళ కాలంలో వాళ్ళు ఏ వాక్యాలు విన్నారో ఆ వాక్యాలు వాళ్ళని బతికరిస్తే గానీ ఎవరో వచ్చి వాక్యం చెప్పి ఎవరో వచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేసే ఆ పరిస్థితి పోయింది తండ్రి అయాన్ని ఆర్థం సహాయం చేయండి ప్రభా నీ బిడ్డలు సరిగ్గా సఫర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం డాక్టర్లు నర్సులు పని పరిచయం బిడ్డల కోసం తండ్రి పోలీసు కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి శానిటరీ వర్కప్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి దర్శించండి అయినా సరే మమ్మల్ని సరిగ్గా ఈ యుద్ధాల నుంచి తప్పించండి ఇప్పుడు సరిగ్గా ఏదైతే ప్పించారు ప్రభా సరీ ఆయన కొంచెం సమాధానం ఇచ్చారు దాన్ని బట్టి స్థానాలు మీటింగ్స్ నడుస్తున్నాయి వాళ్ళకి చైనా వాళ్ళకి ఇండియా వాళ్ళకి ఆయన సరిహద్దులు ప్రభావ దారి చేస్తారు అన్నింటి ప్రభావ తండ్రి కావాల్సినంత విజయం దయచేయండి ప్రభావి జ్ఞానం దయచేయండి హ్యాండిల్ చేయడానికి కావాల్సిన కృపదించేయండి ప్రభావి ప్రజల కోసం ఆలోచించేవారుగా అది దేశం కోసం ఆలోచించేవారుగా సైనికుల కోసం ఆలోచించేవారుగా తండ్రి ఆయన వాళ్ళు ప్రభావం ఇమోషనల్ రిలేషన్స్ తీసుకోకుండా సహాయం చేయండి అయ్యా తండ్రి తండ్రి ఆయన ఈ మెడిసిల్ దాడి నుంచి తప్పించండి ఆయన ప్రభా ఇదిగోతండి జాషవాసం ప్రార్థిస్తున్నాము వీటికి ఉన్న తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగు చేయండి అయ్యా పూర్తి చేయండి మంచి చూపు రావటం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంతేకాదు తండ్రి ఆయన ప్రభా చిన్న పెద్దలాదరు గారి మనవాడు జాషువాసం ప్రార్థిస్తున్నాం ప్రభా బిట్రి రివ్యూ ఉంది అయ్యా మీరే సహాయం చేయండి తండ్రి ఎక్కువ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్ పోవలసి ఉందో ప్రభా తన వాళ్ళు చూపించుకోవడానికి కాస్త చూపు రై చేయండి ఈ సహాయం తెలియదు బాబా తండ్రి మంచి రిజల్ట్ రే చేయమని సాధిస్తున్నాం తండ్రి చూపు చూపించండి బిడ్డకి తను ఇలాంటి లేకుండా సహాయం చేయండి తో చెప్పారు నీకు ఇది కాదు తండ్రి ఆయన బాబా తండ్రి ఎవరైతే అనారోగ్యంగా ఇంకా బాధలు పడుతున్నారో పిల్లల్ని మీరే నాశం చేసుకోండి ఆయన ఇదిగో చక్రవర్తి గారి నాన్నగారికి మంచి ఆరోగ్యం రే చేయండి వాళ్ళ మేనతను చేసుకోండి తప్పపరీ మీరే సహాయం చేయండి బాబా ఇది కాదండ్రి ఆయన ఫ్రే గ్రూప్ లో ఉన్న ప్రతి బేట కోసం సాధిస్తున్నాము సహాయం చేయండి సంపత్ గారి కోసము తండ్రి చంద్రశేఖర్ గారి కోసము భాస్కర్ కోసము తండ్రి హైనా హరిద్ది గారు తండ్రి విజయ్ చక్రవర్తి ఓనిసింస్ గారి కోసము అభిప్రాయం కోసం సాధిస్తున్నాం ప్రభావస్ గారు దీవించండి తండ్రి హైనా సంఘాన్ని దీవించమని సాధిస్తున్నాం సహాయం చేయండి రాష్ట్ర గొప్పగా వాడుకోమని అయ్యా చంద్రశేఖర్ గారిని ప్రభా ఇల్స్ తండ్రి హీనైనా పరిచయం లో సహాయం చేయండి మీ గ్రూప్ చూపించండి ప్రభా తండ్రి అన్ని వాక్యం ద్వారా ప్రభావిని సందర్శ సందర్శించడానికి సహాయం చేయండి ప్రభా ఈగా తండ్రి నేను లెక్కర్చి హోమ్ ప్రకటిన పరిచయాన్ని ప్రభావ విజయ్ నియండి పరిచయం దీవించండి ప్రభావ అనేకులకి ప్రభాతం అన్ని స్వార్థ ప్రకటించిన ప్రభాతండి తనకిచ్చిన భారాన్ని ప్రభావ ఆ స్థలంలో ఆ స్థలంలో ప్రభాతం నెరవేర్చి సహాయం చేయండి ప్రభావ ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభావాన్ని పరిచయం చేయటంలో ప్రభాసర్ కూడా మేము పెట్టుకోకుండా మీ సహాయం తెచ్చేయమని వచ్చిన అవకాశం చూసుకునే వారిగా చేయండి అవిరాం కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డ ముట్టండి మంచి ఆరోగ్యం తెచ్చండి వాళ్ళ పక్కన నిలిదల వాళ్ళని కూడా ఆసన చేసుకోండి సతీష్ణ మీరే ప్రభుత్వం ఆయన ప్రభావతం లంగ్స్ ప్రాబ్లం మీరే ముట్టి చేయండి ఆయన కుటుంబాన్ని ఆసం చేసుకోండి అయ్యా చిన్న రాజు గారి భార్య పరూప కోసం ప్రార్థిస్తున్న తండ్రి అవుకున్న పాము దీన్ని మీరే ముట్టి మంచి ఆరోగ్యం సంకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావి సహాయం తెచ్చేయండి ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావిరీగా తండ్రి నేను దీవించండి తండ్రి మాకు ఇచ్చిన అవకాశాలు సునియోగం చేసుకున్న వారుగా అమలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి ఏ రీతిగా తండ్రి నేను ఆ దేశము కోసం ప్రార్థిస్తున్నాం అస్సాంలో ఉన్న ప్రభాతాన్ని వరదలను న్యాపం చేసుకోండి అక్కడ ప్రజలని బిడ్డలని న్యాపం చేసుకోండి ప్రభావ నేను అన్ని నామకల్ని బిడ్డల కోసం ప్రత్యేకింగ్ సేవకుల కోసం ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి జపాన్ లో కూడా వరదలు ఉన్నాయి అయ్యా సహాయం చేయండి అక్కడ ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి దయ చూపించండి ప్రజల కోసం నీ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభావ తండ్రి నేను వైజాగ్ లో ఫీలుడ్ అయింది ప్రభావ దాంట్లో జరిగిన ఆ ప్రజల కోసం అక్కడ నీ బిడ్డలు ఎవరన్నా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి ఏ రీతిగా తండ్రి నేను ప్రభావ తండ్రి నేను జరుగుతున్న సభాపతి సభ ఇలాంటి ఇలాంటి ఇలాంటి యాక్సిడెంట్స్ ఇలాంటి ప్రభావి ఆయన ప్రభావ నీ బిడల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం కేసా తొంభై ఒకటి పది ప్రకారంగా ఈ దగ్గర గుడాలను ఎదుకు రాదని చెప్పినట్టు అలా ఇంతే కాకుండా ప్రభావ తండ్రి నేను ఎక్కడి వైపు వెయ్యి వేల మంది పడినా పదివేల మంది మీరు కాపాడమని శుభద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి నూట ఇరవై ఒకటి కేసుల ప్రకారం నీ రాకపోగలిగేందు ఆయన చూడే ఉంటాడు ప్రభావ అలాగా తండ్రి అలా అలాంటి స్థాపాలు తెచ్చామని ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి ప్రభావ అని చెప్పిన వాక్యాన్ని వేసి పెట్టుకున్నా ప్రభా ఈ వాక్ జర్నలిజం ప్రభావిపోయినాను తెలుసుకుని దేవుడు కలిగిన ఆరాధించి కొనియాడుతూ ఆరాధన తండ్రి సేవ కలిగిన కృపగలి మరి ఒక్క హృదయ నాయనూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ తండ్రి ఈ ప్రయోపమాడు మా ప్రభు మా రక్షకు ఉపాదం పెంచున్నాం మా దేవ ఇంతవరకు ప్రభు మీరు సజీవిగా ఉంచారు స్తోత్రం ఈ కృపల భద్రపరిచేది విషయాలు దయచేశారు ప్రభావ మాలో ఇంకను శ్వాస ఉంచారు మీకు చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి మాటలు మీరు కలిగిన ఇతర ఉద్దేశాలు ప్రణాళికలు సంకల్పాలను పట్టిస్తూ చెల్లించుకుంటున్నారు ఏ యోగ్యత ఇటు అర్హత ఇటు ఎన్నిక లేని మాటలు విస్తరించడం కృపను కొట్టిస్తూ చెల్లించుకుంటున్నారు అంటే ప్రభావ బుద్ధిహీనులముజ్ఞానము అవివేకులం అయినటువంటి బ్రవ్వ మీరు ఎన్నుకున్నారో ఏర్పరచుకుంటారు మీ యొక్క అనాదికాల సంకల్పం చూపుతున్నారు బ్రవ్వ మీకు బాగా మీ కార్యం నేను చూడగలబోనాయని వర్ణించగలబోతుంది మరియు చూడాలని కార్యం బాగా మా జ్ఞానం కార్యం చేస్తున్నాం చెల్లించుకుంటున్నాను నా తండ్రి ఇదిగో ఆయన అవసరం కలిగిన వారు తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఆయన కష్టాలు నష్టారు తండ్రి ప్రతి బాబా మీ యొక్క ఆయన బాధ చెంతకే తీసుకొస్తున్నాం ఎందుకంటే నాయన మీరు ఇటు అన్నిటి నుండి మాకు విమోషేయ నైనా మేము కేవలం కష్ట సమయాల్లోనే ప్రార్థించేవారు కాకుండా అన్ని సమయాల్లో ప్రార్థించేవారు అన్ని సమయాల్లోనూ మిమ్మల్ని ఆరాధించేవారు అన్ని సమయంలో తగు అందు సమయం అందులో అసలు ప్రకటించే వారు కానీ నామ మహిమార్థమై జీవించేవారుగా మనం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము మా దేవ మా తండ్రి బాబా అటువంటి ఆత్మీయ స్థితికి ఆత్మీయ లోతు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన మీరు కట్టుచుకోవచ్చు ఆ సంఘంలో అంగములుగా మనం చేసినందుకు వస్తాం చల్లించుకుంటున్నాం ఆయన మీరే ఆ సంఘానికి సిరస్సు ఉన్నందుకు వస్తావు తప్ప సంఘాన్ని పోషిస్తూ భద్రపరుస్తూ బలపరుస్తూ ముందు కడిపిస్తున్నందుకు వస్తే ఈ విధంగా సంఘంలో ఉన్న మేమందరం ఎవరి బాధ్యత వారు చేసి తప్ప కలిసి ప్రభావ కోఆర్డినేషన్ తో ఐక్యమత్యంగా ఒకే గుడి ఒకే లక్ష్యం కలిగి ముందుకెళ్ళటానికి సహాయం చేయండి ప్రభావ మీరు ఉద్దేశించి మా జీవితంలో సఫలం చేయాలని ప్రభానాయన మీరందరూ ప్రభావ శరీరమై ఉన్నారన్న మాటలు పట్టి చూపించే తండ్రి అటువంటి భావంతో తండ్రి అటువంటి మనసుతో ప్రభావ మీ సేవ పరిచర్లు ముందుకెళ్ళటానికి సహాయం చేయండి ప్రభావనైనా మితబడిన వాక్యానికి మీరు కట్టి సాలింపజెండి ప్రభాన తండ్రి ఏ విధంగా మేముకోవాలి ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండాలి ప్రభా ఏ విధంగా మేము తండ్రి లోకంలో జీవించుకుంటున్నాం ఎవరైనా ముఖ్యంగా ఈ సమయంలో కరోనా గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఎంతో భయంకరమైన వైరస్ తండ్రి మేము చూడని వినని వైరస్ ప్రభావ ఎంతో భయంకరంగా ఎవరైనా అందరినీ చేస్తే ప్రభావ అనేక మంది తగిలిపోతున్నారు సహాయం చేయండి మీరు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కొక్క రోజు తల్లి ఒక్కొక్క విషయం దాని గురించి చెప్తున్నారు భగవానైనా డబ్బు హెచ్ఓ కూడా ప్రభావ దీని గురించి నిర్దిష్టమైన సభ ఎలా వ్యాప్తి చెందుతున్నారు విషయం చెప్పలేకపోతుంది కేవలం మానవ బలహీనతను సూచిస్తుంది ప్రభావ మానవం దీన్ని కట్టడి చేయలేదు ఈ సహాయం ఎక్కువనే కోరుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి మీ ఆకుదల్ల కట్టుదల మీరే చేయవలసి పెట్టుకుంటారు క్షమించండి ఆయన విశ్వాసంలో క్రైస్తవుల తండ్రి మేము చేయాల్సినంత ప్రార్థన చేయలేదు మేము కలిగి ఉన్నాల్సిన భారం కలిగి ఉండలేదు ప్రభావం ఆరాధించవలసింది ఆరాధించలేదు మేము పని చేయవలసినంత పని చేయలేదు ప్రభావ అదే విధంగా లోక పేరు మిమ్మల్ని విడిచి తమ జ్ఞానం మీద తమ ధనం మీద తమ అదే సర్వం అనుకున్న స్థితిలో అటువంటి స్థితిలో ఈ రోజు వారి ధనం వారిని కాపాడలేకపోతుంది జ్ఞానం వారిని కాపాడలేకపోతుంది ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ వారిని కాపాడలేకపోతున్నా క్షమించి దొరిచేసి ఆయన మీరే మాకు సహాయపడి కావచ్చు పబ్బా ఈ యొక్క భయంకరమైన పరిస్థితిని కాపాడవచ్చు ప్రార్థిస్తుంటున్నారు ఆయన దాని బారాలు పడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటీ గారి తండ్రి భర్త అదేవిధంగా జ్ఞాపకం చేసుకుని తల్లి కరోనా బారడ్డారు వాళ్ళని స్వచ్ఛపరచుకు ప్రార్థిస్తున్నా అదే మా తండ్రి ఇంకా ఆయన తండ్రి ఎవరైతే అనారోగ్యం జ్ఞాపకం చేసుకుంటే దర్శించండి గురించి ప్రార్థిస్తుంటున్నాము ఆయన కిడ్నీ స్వచ్ఛపరచండి వారు ఇలా చేయండి తండ్రి తప్ప ఆయన కంటి చూపు దాచేయండి పాప మీ వాక్యం చదివి భాగ్యం దయచేయండి ఆ ఉన్నటువంటి క్లాత్ ఎక్కువగా తీసేయండి ఆప్టిక్ నరవ బలపరచవలసింది అడుగుతున్నాం సహాయం చేయండి అదే విధానా చిన్న దేశం గురించి ప్రార్థిస్తుంటున్నాను గుండెలు ముట్టపరండి బలపరచండి ఆయన గాయానికి కట్టవలసింది ప్రార్థిస్తుంటున్నాం తండ్రి మీ జ్ఞానం అందరి కూడగటానికి సహాయం జ్ఞాపకం చేసుకుంటే అదేవిధంగా అభిమాను గురించి ప్రార్థిస్తుంటాను నా ఆయనకుల జ్ఞాపకం చేసుకుంటా ఆయన ప్రభు పార్యాభర్తల మధ్య ఆయన యొక్క శాంతి సమాధానం దయచేయండి ప్రేమ ఐక్యం దయచేయట ఆయన ఆయన మీ నామం ఎరిగి ఎరిగి మిమ్మల్ని సంపూర్ణంగా హతం జీవించడానికి సహాయండి అదేవిధంగా తప్పతండి ఇంకా భార్య స్వరూపం ప్రార్థిస్తున్న పాము కాకుండా కాపాడారు ఆయన సాక్షి యాప్ నిలబెట్టుకోవాల్సింది ప్రార్థిస్తుంటారు ఆయన ఇంకను వెంకటేశ్వర గారి గురించి ప్రార్థిస్తుంటారు ఆయన ఆయన గురించి చక్క స్థూత్ర చక్రవర్తి గట్టారుచండి మనకొచ్చింది ఉన్నటువంటి తగ్గునుభాన్ని తీసుకుంటే ప్రార్థిస్తుంటారు ఆయన ఈ విధంగా ఉంటున్నా సహాయించండి డానియల్ జార్జ్ ప్రార్థిస్తుంటారు ఆయన తొలగించి బలపరచండి ఆయన సంపూర్ణంగా మీ వైపు తిరిగి మిమ్మల్ని హత్తుకొని మీ మహిళ కొరికే జీవించడానికి సహాయించండి గణప్రబాబా అనారోగ్యంగా మారు అందరినీ దర్శించండి బలపరచం బాబునైనా తండ్రి అనేక ప్రభావిత అవసరం మెడల దండ్రి గురించి ప్రార్థిస్తుంటున్నా రైతు సమస్యలు మైగ్రెంట్ వర్కర్స్ తండ్రి ప్రభావస్తులు గురించి ప్రార్థిస్తున్నా సహాయం చేయండి ఆయన తండ్రి ప్రతిదాంట్లో బాబా హక్కు చూడటానికి మాకు సహాయం చేయండి బాగా ఆయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి తల్లి బాబునైనా ఈ విధంగా ఉన్న వీడు మరి జ్ఞాపకం చేసుకుని ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టి స్తోత్రం చెల్లించుకుంటూ వారిని వ్యాపారం చేసుకుని పెట్టుకుంటూ మమ్మల్ని మా సమస్యలు చేసుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభుత్వ మా రక్షకు ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి చేస్తాను సార్ చేసి కండి నమ్మకం ఏంటంటే చెల్లించుకుంటున్నాం తండ్రి ఏది కలిసండి దగ్గర చేసి నాకు కూడా అనుకరించినటువంటి పనికి జీవితాన్ని శాస్త్రమైన జీవితాన్ని కలిగినటువంటి గా ఎంత అయినా నమ్మకం ఏంటి అయ్యా నమ్మకం ఏంటంటే కొత్త కొంతనాలు చెల్లించుకుంటున్నాను ఇక్కడ వచ్చినటువంటి పెద్ద పెద్ద విషయం ఏంటంటే ఆ యొక్క నాడు సంకల్పం ఆ యొక్క చిత్రం ఆ యొక్క నమ్మకం ఏంటంటే కొంత చెల్లించుకుంటున్నాడు అయ్యా ఆయా ప్రాంతాల్లో వారిని సాక్షులుగా ఉంచిన చెల్లించుకుంటున్నాను ఏంటంటే చూడగా ఏంటంటే ఇప్పుడైంది రోజా మా జీవితంలో ముఖం ఏంటంటే ఏదంటే ఏంటంటే ముఖం ఏంటే వాళ్ళ కలిగించాలంటే సార్లు నమ్మకం ఏంటంటే తెలియని స్థితిలో నమ్మకం ఏంటంటే లోకానికి శరీరానికి ప్రాధాన్యత ఇస్తే కంటే నిర్లక్ష్యం చేసినటువంటి విషయాన్ని బట్టి చూస్తున్నాం అన్ని సార్లు మీ యొక్క ఆశీర్వాదాలు నా జీవితంలో తండ్రి కాశీ రాకుండా మేము రేపుకు సంబంధించిన ప్రతిక్షమించినాము. ఈ విధంగా ఆస్తిని కలిపి ఆదన దిశతోనవ మార్చలేనటువంటి 25% ప్రతిక్షమించినాము. ఈ విధంగా ఆస్తిని కలిపి కొంతనట్లు ఇచ్చేది. ఈ విధంగా అంటే సంజంత్వం తోన చేసి తోటి పాఠారణన పనులు ఇందన చేయకున నాది సాధారణ క్షేత్రం. ఈ విధంగా అంటే మెదించినదే తోనదేసి కానిచేతే ఇందలిగరజనతో ప్రారంభించినాము. అనుకరించండి తెచ్చుకోవటానికి ఆయనకు మాత్రమే అనుకూలించండి స్వచ్ఛపరచం సాక్షిగా ప్రార్థిస్తున్నాం ఎటువంటి విమరణ చేయంలో ఉన్నారు తండ్రి అయ్యాన్ని దర్శించండి కృపణించడానికి అయ్యాతని కృష్ణండి ఆత్మలను మీరు కృపించం ఎందుకంటే చూస్తున్నాం తండ్రి గుండ్రాజా ఈ యొక్క ఆర్థిక మండం ఈ యొక్క అనేక ఉండగా ఏంటంటే రేపు ఇంకో ఏంటంటే ఇప్పుడు ఎంకలి సరికూరే హైదరాబాద్ జీవితంలో దేవతించే యాచకులు ఎక్కువ ఏంటంటే మీరు తక్షణమే రవాలి నాలో మృతిమాలి గారు ఏమంటే వీడి కొంచెం నామీ ఆ మీ అమ్మాయి పరిశుభ్ర ఒక దేవా మీకు వదనాలు ఎట్లాగా కృపతులకు తండ్రి గరిష్ఠ కాలం కాపాడి సెక్కడ ప్రభావం నూతనమైన కృపను అనుకరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము ప్రతి మార్గం సరళం చేయడం చేతి పనిలో విజయం అనుభవించండి ఆటంకపరచు ప్రతి చీకటి మాట కార్యశక్తులను కల్పిస్తున్న వాటిని పాదించండి ప్రభావం ఆచరించమని ప్రార్థిస్తున్నాను రక్షణ ప్రణాళికను కొనసాగించమని ప్రార్థిస్తున్నాను నేను అనేక మంది సేవకు పనిచేస్తుండగా తగిన ప్రతిఫలం అనుగురించి మనం ప్రార్థించాము చర్చ సిస్టమ్ రిస్టోర్స్ మనం ప్రార్థిస్తున్నాం జీవంతో నింపమని ప్రార్థిస్తున్నాం గొప్పదే వైద్యులు మీరు మాట్లాడాలి సాధన జీవితం గురించి మన దానించినట్లు నిర్లక్ష్యమైన జీవితం నుంచి బయటకు తీసుకుంటాం అని ప్రార్థిస్తున్నాం ప్రతి క్షణం ప్రార్థించలేదన ప్రభు మిమ్మల్ని మరొక పరిచయాగా సరిపోతున్నాం ముఖ్యంగా అన్ని పొందిన మనం ప్రార్థించామన్నారు తర్వా అటువంటి ఈ శ్వాస మార్గంగా కనుగరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో తరువాత మీకు అంగీకారంగా మండలాలను నడిపించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగ కాలంలో తరువాత ప్రాధాన్యత తీసుకొస్తుండగా తర్వాత ప్రతి ఆ ప్రాధాంశం భద్రపరచుకోండి తగిన పది కాలమాని గురించి అదేవిధంగా ఉన్న వారి గురించి మేము ప్రార్థిస్తాము ముఖ్యంగా అభ్రం గురించి ఉదవి గురించి క్రిస్టియన గురించి బిడలైన చిన్న బిడలైన ఆయకత్వంలో వారి గురించి ప్రార్థం స్పష్టపరచుకున్న ఒక తండ్రిని మీరు అద్భుతాలు చేపరచు అంటే ప్రభుత్వంగా ఉన్న వారు అనేక మంది ఉంటుండగా ఒక వైరస్ బాధిన పడిన వారి గురించి అదృష్టం వారి పాద మార్గం దీని కుటుంబ పిల్లలతో మంది సంబంధం గురించి ఎంతో మంది పగొట్టుకొని కుటుంబీ చే కాలంలో మాకు అనేక పర్యాలు హెచ్చరించినారు ప్రభుత్వం కాబట్టి సిద్ధపడులాగానే సహాయపడండి ప్రభా ముఖ్యంగా ప్రభా నేను చేసిన ప్రతి పనిలో మాకు నిజం అనుగ్రహించండి ఎందుకంటే ప్రభాము మీరు ఏది మీరు అడగండి బహుగాలేండి వారిని మీకు అనుగ్రహిస్తా అన్నారు నేను కాబట్టి వాటిని నేను పొందుకున్నగానే సహాయపడమని సాధిస్తున్నాను మీకు రక్షణ ప్రణాళిక నడిపించండి మీ యొక్క కృపా వెంబడి కృపా మాకు అనుగ్రహించి నడిపించమని మీరు అక్కడ వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకొని ఏసుక్రీస్తు పరుషుత నామన్నీ రత్నే జయం ప్రవేశ నామే జయం ప్రవేశ రత్నం సంపూర్ణ విజయం అపవాదికులకు నాశనం పని విధానం నిరంతరం జయం జయం జయం తండ్రి ఆ మేము మన ప్రజలను ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపించి మనందరికి సదాకాలం దొరైందన్న దాకా